ृतत्वशुण नक्यंगुहाया विभ्रजतेष्ठा तपच्चक्रवर्ती अना श्रीशंकराचार्य गुरुपरंपरा प्राप्ता षर्शन स्थापनाचार व्या हासनाधी सकल निगमागमसार हृदया सांख्यत्र प्रतिदगा वैदिकवर्तगातंत्रस्वतंत्र आदिराजधानी विद्यानगरमाजानी కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజగు భూమండలాచార్య ఋష్యశృంగురవరాధీశ్వరా తుంగభద్రాతీరవాసీ శ్రీమద్విద్యాశంకర పాద పద్మరాధకా శ్రీమజ్జగద్గరు శ్రీమద్భినవ విద్యాథమహాస్వామిగురుగరకమలసంజాతీమద్గురు శ్రీమద్భారతీమహాస్వామినామసతీమద్ శ్రీ విదుశేఖరభారతీమహస్వామినా దివ్యశ్రీశరణారవిందో సామా సమర్పయా ్రహ్మా గురుణుర్ గురుర్దేవ మహేశ్వర గురుక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురే నమ భారతి కరుణా పాత్రం భారతి పదభూషణం భారతి పదమా భారతి దీర్థమాశ్రయ విద్యా వినయసంపన్నం వీతరాగం వివేగ్నం వందే వేదాంత తత్వజ్ఞం విదుశేఖర భారతి ఓం జ్ఞానినామసిీ భగవతి సా బాగుమో మహామాయా ప్రయతి నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహిత జగద్ధితయ కృష్ణాయ గోవిందాయ నమో నమ అంతరాయతి అంతరాయతిపశాంతే పావనమ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహేకిమీల మహ శర వాణిశర్మదం తే చరణం వాణిచరాచరోపజీవ్యం కరుణామసృణైకటాక్షతై కంబకు శారదా శారదాంభోజవదనాదనాంబుజేస్కం సన్నిధిస్ సన్నిధిం క్రియాత్ విమపట కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్ధా వివ సంపృ వాగర్థ ప్రతిపత్తగత పితర వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకాషజే భవరోగిణాం నిధయే సర్వీనా దక్షిణాూర్త నారాయణ సమారంభా వ్యాస శంకరమధ్యమాం అస్మాచార్యపర్యం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్యరం చైవరుతం దీం సరస్వతీ వ్యాసం తోజయుదీరే యజ్ఞే అచ్యుతోవిందనంతకేశోషీకేశ వాసువనోస్ సమం సు భూ తిష్టం తం పర మన్నాం పరమాత్మానం ప్రణతోస్మి సదాశివం ప్రణతక్లేశనాశాయ తోత్రిత్రైకపానయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమ కరకలితనిదర్శితాత్మముద్ర పరికలిన్నత బర్హచూడ ఇతరకరగృహీత వేత్రతోత్ర మమ హృది సన్నిధిమతనోతుేయం మహాత్మాదం భవత్సం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీ సో Gurave Gurave Gurave Namaha, Namaha, Namaha, శివాయరవేరీమాత్ర ేవిష్ణువిష్ణు శ్రీకృష్ణశం మమ శ్రీకృష్ణ మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ శారదాపరమేశ్వరికి నమస్కరిస్తూ జగద్గురువులకు అంజలిస్తూ శ్రీకృష్ణ పరమాత్మకు ప్రణమిల్లుతూ వారి అనుగ్రహంతో చెప్పుకోవస్తున్న భగవద్గీత ప్రవచన మహాయజ్ఞం నిన్న రోజున పదహారు అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగంలోకి ప్రవేశించాం దీనికి ఉన్న నామాంతరాల్లో సుగుణ దుర్గుణ విభాగయోగం అనుకున్న దీనికి పేరు అదేవిధంగా సుజన దుర్జన వివేక యోగము అని మరి రెండు పేర్లు కూడా దీనికి కనబడుతున్నాయి ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు అంటే దైవీ సంపద పొందేందుకు అని పైగా దైవీ సంపద ఉన్నవారి యొక్క స్వభావము లక్షణాలు ఎలా ఉంటాయో వర్ణిస్తారు అలాగే ఆసురీ సంపద ఉన్నవారి యొక్క లక్షణాలు చూపిస్తారు దీని ద్వారా ముక్తికి హేతువైనటువంటి దైవీ సంపదను పెంచుకోవలసినటువంటి విషయాన్ని సాధకులకు ముఖ్యమైన అంశాన్ని జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడు నిన్న మనం దైవీ సంపదకు సంబంధించిన విషయాలు చెప్పుకున్నాం అభయం సత్వసంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞ స్వాధ్యాయ తప ఆర్జవం ఇక్కడ వరకు చెప్పినవన్నీ వీటి వివరంగా చెప్పుకున్నాం ముఖ్యంగా అభయం అన్నప్పుడు సందేహం లేకుండా చేసే అనుష్ఠానమే అభయమని అది ప్రధానం గ్రహించవలసింది ఇంకా అదేవిధంగా భగవంతుణ్ణి విశ్వసించిన వాడు భయపడరాదు సాధకుడిగా చాలా ప్రధానం నిన్న మనం చెప్పినప్పటికీ ప్రథమము ప్రధానము గనక దాని గురించి మళ్ళీ ప్రస్తావన చేసుకుంటున్నాం దీన్నే పట్టుకుని స్వామి వివేకానంద బీ ఫియర్లెస్ అని బాగా తెలియజేశారు అంటే అర్థం భయము జాగ్రత్త లేకుండా పాపాలు చేయను కాదు ఇక్కడ అంటే ధర్మాచరణ చేసేటప్పుడు సందేహాలు భయాలు శంకలు ఉండరాదు అదేవిధంగా ధర్మమునందుండేవాడిని దైవాన్ని ఆశ్రయించే వాడిని భయం తాకరాదు అని చెప్పడం ఇందులో ప్రధానమైన ఉద్దేశం నేను రోజున త్యాగ శాంతిరపైశునం వరకు చెప్పుకున్న అహింస సత్యం అక్రోధ త్యాగ శాంతి అపైశునం త్యాగం అనే అనేక రకాల అర్థాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రధానంగా విషయాశక్తిని త్యాగం చేయడం ఒకటి ఫల త్యాగం ఒకటి ఇత్యాది విషయాలు చెప్పుకోవచ్చు త్యాగా శాంతి అనంతరం ఆధారంగా ఈ త్యాగాన్ని చెప్పుకుంటున్నాం అదేవిధంగా త్యాగం లేనిది తరించలేరు ఎవరు కూడా అందు గీతంతా త్యాగానే చెప్తున్నది ఇక్కడ విడిచిపెట్టిన వాడే పట్టుకోగలడు ఒక చేతిలో ఒక వస్తువు ఉంటే మరో వస్తువును పట్టుకోలేం అందు ఉత్తమమైన వస్తువును పట్టుకోవాలంటే చేతి ఖాళీ చేసుకోవాలి కదండి నిండిపోయినటువంటి పాత్రను పట్టుకొచ్చి మళ్ళీ వడ్డించమంటే ఎవరు వడ్డిస్తారు అందుకే పాత్రలో ఏవి అనవసరమో అవి తొలగించుకుంటే అప్పుడు అవసరమైన వడ్డించుకోవచ్చు ఆ అనవసరమైన తొలగించుకునే ప్రయత్నమే త్యాగము అనేటువంటి విషయంలో పైగా శాంతి శాంతి అనే మాట చాలామంది వాడుతూ ఉంటారు కానీ శాంతి అనే మాట సిద్ధావస్థలో శాంతి తాపత్రి శాంతి సాధనావస్థలో శాంతి అంటే క్షోభ లేకుండా ఉండుటా అని అర్థం అంటే మనసు కలవరపడకుండా ఉండాలి ఎప్పుడు ఏదో ఒకదానికి కలవరపడుతూ ఉంటే శాంతి ఉండదు శాంతి లేకపోతే సౌఖ్యము లేదు శాంతము లేక సౌఖ్యము లేదని చెప్పినట్లుగా అపయశనం చెప్పుకున్నాం అపయసనం అనగా పైశనం గురించి చాడీలు చెప్పుకోవడం అంటే పరద్రోహములు లేదా పరుల లోపాలు ఎత్తి పైసునము అది లేకుండా ఉండడం అపైసునము అంటే ఇతరుల యొక్క దోషముల్ని ఎత్తి చూపడం అనేటువంటి దుర్లక్షణం లేకుండా ఉండడం దైవీ సంపద అని దీనిలో చెప్తున్నాడు ఇక్కడ ఎందుకంటే మనిషి ఎలా ఉండాలంటే చేటలా ఉండాలి కానీ జల్లెడులా ఉండకూడదని చెప్పారు చేట ఏం చేస్తుందంటే పనికిమాలను వదిలేసి పనికొచ్చింది పట్టుకుంటుంది జల్లెడు ఏం చేస్తుందంటే పనికొచ్చింది కింద పడేసి పనికిమాలను పట్టుకుంటుంది కనుక మనం జల్లెల్లా ఉండకూడదు చేటలా ఉండాలి అని పెద్దలు చెప్తుంటారు ఇక్కడ అది సార వస్తూని వదిలియాలి కానీ పొళ్ళుని దాచుకోకూడదు అని పెద్దలు చెప్తుంటారు అదేవిధంగా సూదిలా ఉండు కానీ సూదిలా ఉండకు దారంలా ఉండు అని చెప్పాడు సూది రంధ్రాలు పొడుస్తూ వెళుతుంది దారం పట్టు పూడ్చుతూ వెళుతుందట ఆ విధంగా ఉండాలి రంధ్రాన్వేషణలు చేస్తూ ఇంకొకరి యొక్క దోషాలు వెతుకుతూ ఉండకయ్యా అని పెద్దలు చెప్తుంటారు తర్వాత ప్రధానమైనది దయా దయా అనేది చాలా విశేషమైనటువంటి గుణం ఇది దయ అనగా పరదుఖ అసహిష్ణుత ప్రతిదానికి శాస్త్రీయమైన నిర్వచనాలు ఉన్నాయండి ఇతరులు దుఃఖం చూడగానే మనస్సు కరిగే లక్షణం ఉండాలి దయ ఎందుకంటే సర్వమునందు పరమాత్మని చూడగలిగేవాడు యోగ అవుతాడు దాని సాధన దిశలో ఒక రూపాయి ద్వేషం ఒక రూపాయి రాగం ఉంటే మన సర్వత్ర పరమాత్మని ఎక్కడ చూడగలం అవి జయించడానికి పనికి వచ్చే గొప్ప గుణం దయా మహాత్మునికి సహజంగా ఉంటుంది సాధకులు ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవాలి ఇక్కడ ఇతరుని దుఃఖం చూడగానే మనసుకు కరిగే లక్షణం ఉండాలి అందుకే దయా ధర్మ కాలు హై పాపమూల అభిమాన్ అంటాడు తులసీదాస్ తులసి దయా నచ్చోడియే జట్ల ఘట్మే ప్రాణ్ అంటాడు అంటే శరీరంలో ప్రాణమున్నంతవరకు దయను విడిచిపెట్టకూడదు అని దయ గురించి చాలా చాలా చెప్తుంటారు దయ ధర్మాలన్నిటికి మూలం దయమే ఇది ఆధారపడి ఉంటాయి ఎందుకంటే ఈశ్వరుని పొందాలి అంటే పరమాత్మను పొందాలంటే పరమాత్మ పరమేశ్వరుడుగా ఏ దివ్య గుణములతో తేజలి అవి కొన్నైనా మనం తెచ్చుకోగలిగితే మనం ఆయన పొందగలం ఒక దగ్గరికి వెళ్ళాలంటే తల్లక్షణాలు ఉండాలి దానికి తగ్గట్టుంటేనే అక్కడికి వెళ్ళగలం అది పరమేశ్వరుడు నిర్గుణుడైనప్పటికీ కూడా ఆయన లోకరక్షణకై అనంతకళ్యాణ గుణములతో ప్రకాశిస్తాడు గనక అనంతకళ్యాణ గుణములు నువ్వు అధ్యయనం చేస్తూ గుణములు నువ్వు తెచ్చుకోగలిగితే ఆయన దగ్గరికి వెళ్ళడానికి అర్హత వస్తుంది ఇక్కడ ఇవన్నీ కూడా శుద్ధమైన సత్వగుణ సంబంధమైన అంశములు గనక సత్వగుణ ఉత్పత్తికి ఇవన్నీ చెప్తున్నారు దయాభూతేషు సర్వభూతములందు దయ కలిగి ఉండుట అన్నారు ఈ దయా సత్యము శౌచము ఇవి ఎవరికి ఉండవయ్యా అంటే రాక్షసులకు ఉండవు హనుమంతుడు సుందరకాండలో లంకను పరిశీలిస్తూ హనుమంతుడు అన్నమాట ఇది దయా సత్యంచౌచంచ రాక్షసానాం నవిద్యతే అన్నాడు ఇక్కడ దీన్ని బట్టి గుణాలు అంటే మనకు అర్థమైపోయింది రాక్షసులు వెతికినా కనబడలేదేమిటంటే దయా సత్యము శౌచము ఇవి కనబడలేదయ్యా అని చెప్పాడు ఆడ తర్వాత చెప్తున్నది అలోలుప్తం అలోలుత్వం అంటే లోలత లేకుండా ఉండుట దీని పాఠాంతరంలో అలోలత్వం అని కూడా ఉన్నది రెండో ఒకటి లోలుపత్వము లోలత్వము అంటే ఒక దాని మీద ఎక్కువ ఆసక్తి ఏదైతే ఉంటుందో పనికిమాలిన మక్కువ ఇంకా చెప్పాలంటే అది అలోలత అది లోలత అది లేకుండా ఉండడం అలోలత అన్నారు దీనికి భగవత్పాద వారు అంటారు ఇంద్రియ విషయ సన్నిధవు అవిక్రియ అన్నాడు ఇంద్రియాలకు విషయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పి వాటి వైపు ఆసక్తి చూపించకుండా వాటికి లోలుడివైపోకుండా ఇవి అనేక రకాల లోలతలు ఉంటాయండి అందులో ముఖ్యంగా ధనలోలత భోగ లోలత ఇలాంటివి చాలా చాలా ఉంటాయి ఆ లోలత వల్లే పాపాలు ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ లోలత అది అధర్మం లోపల హెచ్చరిస్తున్నప్పటికీ కూడా విననివ్వదు దోషాలు చేస్తూ ఉంటారు కనుక అటువంటి లోలుత్వము లేకుండా ఉండడం దైవీయుణం కనుక అలోలుత్వం అన్నారు ఇక్కడ ఇది ఎలా జయించవండి అంటే మరి దేని మీద లోలత లేకపోతే ఎలాగంటే ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తంతేన వినోదయ చిత్తం అన్నారు భగత్వాలు ఏది నీ యొక్క స్వధర్మం వల్ల స్వకర్మ వల్ల లభించిందో దాన్ని నువ్వు ధర్మబద్ధంగా వినియోగించు అందుకే ధర్మం అనేది ఇక్కడ ప్రవేశిస్తుందండి ఎందుకంటే భోగవాసన ఉన్నప్పుడు భోగానుభవం లేకుండా ఎలా అవుతుంది అంటే ధర్మం అక్కడ ప్రవేశించింది అందుకే ధర్మబద్ధమైనటువంటి భోగము లోలత రాదు ధర్మవిరుద్ధమైన మితిమీరినటువంటి భోగమే లోలత వస్తుంది అది లేకుండా ఉండడమే అలోలుత్వం అన్నారు దాని తర్వాత మార్ధవం మార్ధవం గుణం చాలా గొప్పది ఎలా ఉండాలి అంటే సంపత్సు సంపత్తులు కలిగినప్పుడు సంపత్సుచ మహతాన్ చిత్తం మహాత్ముల చిత్తము భవేదుపల కోమలం ఆపత్సుచ శిలాసంఘాత కర్కసం అని చెప్పారు ఇక్కడ అంటే సంపదలు వచ్చినప్పుడు మహాత్ముల చిత్తం మెత్తగా ఉంటుందట ఆపదలు కలిగినప్పుడు గట్టిగా ఉంటుందట కనుక మెత్తదనం గట్టిదనం కూడా సందర్భం బట్టి చూడాలి దృఢత్వం చెదరకుండా ఉండగలగడం ఆపదలు ఉండాలి అలాగే సంపదలు వచ్చినప్పుడు గట్టిబడి విర్ర ఇప్పుడు మృదుత్వం కలిగి ఉండాలి ఇక్కడ అందుకు మృదుత్వం అనేది ఒక మంచి గుణం అండి మనసు మెత్తన అంటారు చూసారా మెత్తదనం చాలా అవసరం మెత్తదనం ఉంటేనే స్పందించడం జరుగుతుంది ఇక్కడ మీరు రాయి మీద ఎంత నీరు పోసినా వెళ్ళదు మట్టి ముద్దలోకి వెళుతుంది అదేవిధంగా మెత్తదనం అని హృదయమే తత్వాన్ని తెలుసుకోగలరు కనుక చాలా ముఖ్యము అన్నాడు ఒక వృద్ధుడు మరణావస్థ ముందుకు సందేశం శిష్యులందరూ చేరారు ఏమిటంటే నా దంతాలు ఉన్నాయా అన్నాడు లేవండి అని నాలుగు ఉందా ఉందండి చూసావా గట్టివైన దంతాలు మిగలవు మెత్తనైన నాలుకే మిగులుతుంది చెప్పే గట్టితనంకి స్థిరత్వం ఉండదు మెత్తదనమే చాలా మంచిది అన్నాడు అదొక ఉపమానంగా మనకు చెప్పడం జరుగుతుంది కానీ హృదయానికి మార్ధవం ఉండాలని అయితే మార్ధవం దానికి సరైన నిర్వచనం ఏంటి అంటే మళ్ళీ భగవత్పాదులు వారిని చెప్పాలి అక్రౌర్యం అన్నారు క్రూరత్వం లేకుండా ఉండడం క్రూరత్వం చాలా దుర్మార్గమైన గుణం కైకేయి ఎంత మొండి రాముడిని అడవులకు పంపించాలని ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు నృశంసే అని సంబోధిస్తాడు దశరథుడు అంటే క్రూరురాల అంటారు ఇక్కడ క్రూరత్వం వల్ల అలాంటి మొండితనం వస్తుంది ఎందన్నో బాధించడానికి కూడా వెనుతీయనటువంటి దుర్మార్గం క్రూరత్వం అలాంటి క్రూరత్వం లేకుండా ఉండడం మార్ధవం అని చెప్తున్నారు తర్వాత హ్రీహి హ్రీహి అనే మాటికి లజ్జ సిగ్గు అని అర్థం అయితే సిగ్గు ప్రతివాడికి ఉంటుంది కొందరు దేవుడికి దండం పెట్టడానికి సిగ్గు ఆలయాలకు వెళ్ళడానికి సిగ్గు బొట్టు పెట్టుకుంటే ఎవరేమనుకుంటారని సిగ్గు ఇలాంటి సిగ్గులు ఉంటూ ఉంటాయండి అంటే ధర్మాచరణకి సిగ్గుపడుతూ ఉంటారు చాలామంది పైగా అధర్మం ఆచరణ చేయడానికి సిగ్గు లేకుండా చేస్తుంటారు కానీ హ్రీహ్య అనే లజ్జ ఎలాంటిది అంటే రామచంద్రమూర్తిని హ్రీమూర్తిగా వర్ణించారు అని హ్రీహ అని దగ్గర సహజంగా ఉందిట పైగా అమ్మవారు హ్రీమతి హృజ్జ అంటున్నాం హ్రీ అనే శబ్దం చాలా విశేషం అంటే లజ్జ సిగ్గు దీనికి అర్థం ఏమిటంటే చెడు చేయడానికి వెనుకాడుట అన్నారు అద్భుతమైన మాట చెడు చేసేటువంటి పరిస్థితి వచ్చినా అవకాశం వచ్చినా వెంటనే తనంత తాను స్వచ్ఛందంగా వెనుకడుగు వేయగలగాలి ఇది చెడు ఇది అధర్మమని అంటే శాస్త్ర విరుద్ధమైన ఆచరణకు వెనుకాడే లక్షణాన్ని హ్రీహి అనాలి అంటే ఎవడు చూస్తాడని కాదు మనంతట మనకే సహజంగా ఈ స్వభావం ఏర్పడగలగాలి ఇది శాస్త్ర విరుద్ధం కనుక దాని మీద గుసు కలగాలి అంతేగాని అదేదో ఎక్కడో చదివి వచ్చి ఇది మంచిది కాదు కనుక వదిలేస్తున్నా అంటే కొంత కానీ అసలు సహజంగానే చెడుకు దూరంగా ఉండగలని లక్షణం మహాత్ములకు ఉంటుందండి ఇక్కడ అందుకే ఇతరులకు చెప్తే తెలుస్తుంది మహాత్ములకు సహజంగా తెలుస్తుంది ఎందుకు దైవీగుణంతో ఉన్నారు కనుక అలాంటి మహాత్ములు రామచంద్రుడు మొదలైన వాళ్ళే మనం ఈ సమయంలో తెలుసుకోవాల్సింది దాని తర్వాత అచాపలం అచాపలం అంటే చపలత్వం లేకుండా ఉండుట చపలత్వం అనే మాటకు అనేక రకాల అర్థాలు ఉన్నాయి అంటే స్థిరంగా లేకపోవడం అంటే ప్రధానంగా చెప్తూ ఉంటాం కుదురులేనివాడు దేన్ని పట్టుకోలేడండి జపమో తపమో చేస్తూ ఉన్నప్పుడు అసలు వస్తువు మీద కంటే లక్ష విధాలుగా మనసిపోతుంది అదే చాపల్యం చాపల్యాన్ని దేహం వెళ్ళిపోతున్న దశకు వచ్చినప్పుడు కూడా జయించలేకపోతే సత్యానికి ఎంతో దూరంగా ఉన్నామో దీన్ని బట్టి అర్థమవుతుంది చాపల్యాన్ని జయించగలగాలి అయితే చాపల్యం అనే మాటకి శాస్త్ర నిర్వచనం ఏంటంటే అసతి ప్రయోజనే అవ్యాపార యత్నత్వ యత్నత్వం అన్నారు ఇక్కడ పనికి ప్రయోజనం లేని వాటి యందు చేసేటువంటి వ్యర్థ చేష్టలు ఏవైతే ఉంటాయో వాటిని చాపల్యమనాలి అన్నారు ఇక్కడ అది ఎలాంటిదంటే కొంతమంది ఊరికైనా కూర్చుంటారు కాళ్ళు కదిలిస్తుంటారండి ఇలాంటివి చూసి పెద్దవాళ్ళు సైకాలజీని నిర్ణయించగలట అలా కూర్చుని కాళ్ళు కదిలించేవారు గోళ్లు కొరుకుతూ కొంతమంది ప్రవచనాలు వినడం ఇవన్నీ చూస్తుంటావు వీళ్ళందరూ కూడా బాగా తెలుసుకోవాలి ఏంటంటే తామసగుణం ఉన్నటువంటి వాళ్లే చపలత్వం ఉన్నప్పుడు భగవత్పాల్ వారు అంటున్నారు అసతి ప్రయోజనే వాక్పాని పాదాదీనాం అవ్యాపార యత్నత్వం అన్నాడు ఇక్కడ కాళ్ళు చేతులు కదిలించడం ఇవన్నీ చేయడాన్ని చపలత్వం అంటారు అంటే వాడి మనస్సు ఎలా ఉందో శరీరం చూపిస్తుంది ఇక్కడ వాడి మనస్సు అలాంటి చపలత్వభావం కలిగినటువంటిదే ఆ చపలతో జయించే ప్రయత్నం చేయాలి అంటే వ్యర్థమైన పనులు మానాలి అని దీనిలో మనకు తెలుస్తున్నటువంటి అంశం దాని తర్వాత చెప్తున్నది తేజక్షమాధృతి శౌచం అద్రోహో నాతిమానిత దీనితో ఇరవై గుణాలు అయిపోయింది తేజస్సు తేజస్సు అంటే సాధారణంగా ఒకనొక వర్చస్సుని తేజస్సు అంటారు ఇది అలంకారాల వల్ల లేపనాల వల్ల రాదుట ఇది అనుష్ఠానం వల్ల తపస్సు వల్ల వచ్చే తేజస్సు అని అలాగే తేజస్సు అంటే పరాక్రమము బలము అని కూడా చెప్తూ ఉంటారు అయితే మనిషిలో కనబడేటువంటి ఒకనొక బాహ్యమైన వర్చస్సు లేదా పరాక్రమము తేజస్సు అనరాదు అంటారు భగవత్పాలు వారు అందుకే నవగ్గత దీప్తి తేజ త్వగ్గత దీప్తి అంటే శరీరంలో కనబడే ప్రకాశము తేజస్సు అని ఇక్కడ అర్థం కాదు అన్నారు సాధారణంగా తేజస్సు అంటే అర్థం చెప్పుకున్నా ఇక్కడ సందర్భంలో దైవీ గుణాల్లో చెప్తున్నది శారీరక గుణాల గురించి చెప్పట్లేదు అంతరంగానికి సంబంధించిన అంతఃకరణ సంబంధమైన గుణాలు చెప్తున్నారు గనకనే ఇక్కడ తీసుకోవాల్సిన అర్థం ఏంటంటే తేజస్సు అంటే ప్రాగల్భ్యం అనే చెప్పారు అంటే సత్యం చెప్పడంలో ధర్మాచరణలో నిర్భయత్వం ఉండడమే తేజస్సు అద్భుతమైన నిర్వచనం ఇక్కడ నువ్వు ధర్మాన్ని ఆచరిస్తున్నావు ఎవడో ఏమనుకుంటాడో అనుకోకూడదు నీ ధర్మం గట్టిగా ఆచరించగలగాలి అటువంటి నిర్భయ శక్తిని నిర్భయంగా నీ ధర్మాన్ని ప్రకటించడాన్ని అంటే ఆచరణ రూపంలోనో వాగ్రూపంలోనో ప్రకటించడాన్ని తేజస్సు ఇలాంటి తేజస్సు భీషుడికి అటువైపు రావణుడు ఇంక పడుకున్న కొంభకర్ణుని వదిలేయండి వాళ్ళిద్దరు అనుచరులు వీళ్ళెప్పుడూ కూడా ధర్మ విరోధులే అక్కడ ఉన్నవాళ్ళు కేవలం విభీషణుడు ఒక్కడే ధర్మబద్ధంగా మాట్లాడుతున్నాడు ఇంతమంది ప్రతికూలలు ఉన్నప్పుడు నేనొక్కడినే ధర్మబద్ధంగా ఉండి లాభమేమి ఉందని కలిసిపోలేదని వాళ్ళల్లో తను అలాగే నిలబడి ఉన్నాడు తనతో పాటు కొంతమంది మంత్రులు ఆయనలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఆయనతోనూ ఉన్నారు వీళ్ళందరినూ మహాత్ములు ఉన్నారు వాళ్ళు నిర్భయంగా ధర్మాన్ని చెప్పారు నిండు సభలో అవమానం జరుగుతున్నా అన్నా తప్పు అని చెప్పారండి ఇక్కడ అది చేయగలగాలి అలాగే ధర్మాన్ని ఆచరించడానికి వ్యక్తపరచడానికి ఉండేటువంటి నిర్భయత్వాన్ని తేజస్సు అనాలి అన్నారు భగవత్పాదులు వారు గొప్ప నిర్వచనాన్ని ఇచ్చారు అది అసలు పరాక్రమం అండి అదేవిధంగా తేజస్సు అనేది దైవీ సంపద కలవాళ్ళలో సహజంగా ఏర్పడుతుందట దేనివల్ల అంటే శమప్రధానేషు తపోధనేషు గూఢం హి దాహాత్మకమస్తి తేజహ అని శాస్త్రం చెప్తున్నమాట అక్కడ తేజస్సుకి శమప్రధానేషు తపోధనేషు అంటే తపస్సే ధనంగా కలిగిన వారు కొందరు అంటే వారికి ఇంకో ధనం లేదు తపస్సే తపస్సే వాళ్ళ సంపద ఈ తపస్సు సంపద ఉన్న వాళ్ళల్లో ఒక లక్షణం ఉంటుంది శమము శమమే చెప్పారు అంటే అంతరింద్రియ నిగ్రహం అది ఉంటే చాలండి బహిరేంద్రియ అదే జరుగుతుంది కనుక వాళ్ళు ఎప్పుడు శమముతో ఉంటారు శమ అటువంటి శమమే ప్రధానంగా కలిగిన తపోధనులలో దాహాత్మకమైన తేజస్సు ఉంటుంది అంటే ప్రకాశమానమైన జాజ్వల్యమానమైన ఒక తేజస్సు ఉంటుందిట అది తపోధనలు ఉంది తేజస్సు ఆ తేజస్సు దైవీ సంపద ఒకటి అన్నారు ఇక్కడ అంటే తపస్సును ఆచరించే వాళ్ళు నిగ్రహ సంపన్నులు ఇది దైవీగుణమేగా దానివల్ల వాళ్ళల్లో ఏర్పడేటువంటి ఒకనొక శక్తి పేరు తేజస్సు ఆ శక్తి చాలా విశేషం అండి అది దాహాత్మక శక్తి అన్నారు అంటే అది ఎవతల వారికి వెలుగు ఇవ్వగలదు తగలబెట్టగలదు అంటే ఎవరైతే ధర్మ విరోధలో వాళ్ళని తగలబెట్టగలిగే శక్తి కూడా తేజస్సుకుంటుంది అది బాహ్యమైనటువంటి ఆయుధాల కంటే శక్తివంతమైనది అందుకే నేను చాలా పరాక్రమవంతుణ్ణి నా దగ్గర అద్భుతమైన అస్త్రాలు ఉన్నాయి శస్త్రాలను విజృంభించిన విశ్వామిత్రుణ్ణి మౌనంగా కూర్చున్న వశిష్ఠుడు బ్రహ్మదండం ఎలా ఆపింది అస్త్రశస్త్రాలన్నింటినీ ఎలాగా వ్యర్థపరిచిందో మనందరికీ తెలుసు కారణం వశిష్ఠుడు శమప్రధానుడు తపోధనుడు ఆయనేమి ఆగ్రహించలేదు అదేవిధంగా లోలత పడలేదు ధర్మానికి అలా కట్టుబడి ఉన్నాడు తపోధనుడు ఆయన ఈ తపోధనుడు బాహ్యమైన అనేక రకాల ఆయుధాలు అస్త్రశస్త్రాలు పరాక్రమం ఉన్నటువంటి విశ్వామిత్రుడు యొక్క సమస్తమైనటువంటి క్షాత్ర బలాన్ని కూడా నిర్విర్యం చేయగలిగింది అంటే తేజస్సు ఎంత గొప్పదో చూడండి అందుకే బయట బలాల కంటే గొప్పది తపోబలం అది పెంచుకోవడం చాలా ప్రధానమైన అంశం తపోబలం అంటే ధర్మపాలన నియమపాలన వాటి వల్ల ఏర్పడే ఒకనొక అనిర్వచనీయమైన మహాశక్తి తేజస్సు ఆ తేజస్సు దైవీ గుణం వల్ల ఏర్పడుతుంది రెండవది క్షమా క్షమా అనేది సహనం అని అందరికీ తెలిసింది అంటే తనకు ప్రతికూలమైనవి జరుగుతున్నప్పటికీ కూడా నిశ్చలంగా ఉండగలిగే స్థితి పేరు క్షమా దాని తర్వాత ధృతి ధృతి అంటే సాధారణంగా నిలుకడ అని మనం అర్థం చెప్తూ అదే ఇక్కడ తీసుకోవాల్సిన ధైర్యము ధృతి అది ఏమిటంటే చదరని మనస్థితి ధృతి శబ్దానికి అర్థం మనస్సు ఎప్పుడో ఒకేలా ఉండాలి నేను బాగానే ఉంటానండి కానీ పరిస్థితులు మారిపోతే నన్నేం చేయమంటారని దాన్ని ధృత నీ స్థితి నుంచి నువ్వు ఎప్పుడు జారకుండా ఉండగలగాలి అది ధృతి నిలుకడ అని అందుకే మహానుభావుడు అర్జునుడు ప్రతిజ్ఞ ఉందిటే ఏమిటంటే అర్జునస్య ప్రతిజ్ఞే ద్వే నా దైన్యంచా పలాయనం దానికి దైన్యం లేదు పలాయనం లేదు ఈ రెండూ లేవగనక ధృతి అంటారు ఇక్కడ అందుకు దిగాలు పడిపోకుండా ఎప్పుడూ ధీరంగా ఉండగలగడమే ధృతి నిలుకడ ఒక పనిని మనం ప్రారంభించినప్పుడు దాని ఫలం పూర్తిగా లభించే వరకు దాని ఏకాగ్ర చిత్తంతో చెదరకుండా ఉండడం అందులో వచ్చే ఆటుపొట్లని వాటికి వెరవకుండా ఉండడం ఏదైతే ఉన్నదో దానికి ధృతి అంటారు దీన్ని మనకి భర్తృహరి చాలా చక్కగా చెప్తూ ఉంటాడు ఆపదలందు ధాల్మీయును అంచిత సంపదలందు ధైర్యమును ఇచ్చాద విషయములు చెప్తూ ఉంటాడు కదా అది గ్రహించవలసిన అంశం అదేవిధంగా ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంస్థలై ఈ దైవీగుణ సంపత్తి మనల్ని పెంచడం కోసమే నీతిశతకం అని ఒక మహావాంగ్మయం పెద్దలు మనకి ఇచ్చారండి ఇక్కడ అవన్నీ పాఠాలుగా నేర్పాలి ఎంత భౌతికమైన సాంకేతిక పరిజ్ఞానం నేర్పినప్పటికీ కూడా మనిషి యంత్రం కాదు యంత్రాల గురించి తెలుసుకున్నప్పటికీ మనిషి యంత్రం కాడు వాడికి మనస్సు ఉంది అంతఃకరణం ఉంది దాన్ని శుద్ధి చేయాలి దానికి నైతిక శాస్త్రం చాలా అవసరం ఆ నైతిక శాస్త్రం వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేస్తుంది ఉత్తమ వ్యక్తిత్వమే పురుషోత్తముని పొందగలదు కనుక భగవానుడి పురుషోత్తమ ప్రాప్తి యోగం తర్వాత ఉత్తమ వ్యక్తిత్వ లక్షణాలని ఈ అధ్యాయంలో మనకు ఇక్కడ ధృతి అర్జునుడి ప్రతిజ్ఞ ఏంటంటే దైన్యం పలాయనం ఈ రెండు ఆయనకి లేవట దైన్యం అంటే దిగులు పడ్డావు దేనికి దిగులు పడాలి ఏదో అయిపోతుందని ఏదో అయిపోతుందో నువ్వు దిగులు పడ్డా అవ్వాల్సింది అవుతుంది అందుకే ఆయు రక్షత సర్వత్రా భాగ్యం ఫలతి సర్వదా ఆయు ఉన్నాయనుకో ఆటంబొమ్ములు పేలిన చావు భాగ్యం ఉందనుకో అడవులో ఉన్న హాయిగా ఉంటావు ఆ రెండు నీకుంటే నువ్వు దేనికి భయపడాలి అందుకే ధర్మముందు నిలకడ కలిగిన వాడికి ఈ భయం ఉండదు భయం వల్ల ఏమవుతుంది అంటే వాడు చేయవలసిన కర్తవ్యం మానేస్తున్నాడు అంటే కర్తవ్యమునందు నిష్ఠని ధృతి అంటారు ఇది ప్రధానమైన నిర్వచనం అద్రోహ ద్రోహ లేకుండా ఉండడం ద్రోహం అంటే ఇతరులపై శత్రుభావము ద్రోహము అంటే వాడి కీడు కోరుట వాడు పరాయి వాడు అనుకున్నట్టు కూడా ద్రోహమే ఎందుకంటే వాడు శత్రువు అనుకుంటే ఇంకా వాడి యొక్క నాశనం కోరడం మొదలైనవన్నీ వస్తాయి ఈ అద్రోహం ఇంకోడికి ద్రోహం చెయ్యకుండుట అని మాత్రమే కాకుండా ఇతరుల గురించి ద్రోహము చింతన కూడా చేయకూడదండి అది అద్రోహ లక్షణం ఎందుకంటే బయటకు నువ్వు చూపించేవంటే బహుశా భయపడి చూపించకపోవచ్చు భయం లేకపోతే చూపించవచ్చు కానీ అంతఃకరణంలోనే ద్రోహ చింతన ఉండకూడదు అద్రోహ నాతి మానిత అతిమానిత మానిత అంటేనే గర్వం పొగరు ఎవడైనా ఒక్క చిన్న మాట అంటాడనుకోండి గురువును మందలించిన నన్నడు కదా నిద్రపో నిద్రపోకుండా కుదరు గడిపేస్తారు నన్నుడు అంటే నేను మీద ఎంత అభిమానం ఉంది అభిమానమేగా ఆ పొసెసివ్నెస్ నన్నారన్న మాట సర్వం లేచింది అంటే అర్థం ఏంటి తన మీద తనకున్నటువంటి మానం అది అది అతి అతిమానం అదే నిరంతరం ఒక లక్షణంగా పెట్టుకుని మార్చుకునే ప్రయత్నం చేయకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు అంటే తాను పూజ్యుడను అనేటువంటి భావం తనకే కలిగి ఉండడాన్ని అతిమానిత అంటారన్నాడు ఇక్కడ పైగా దానికి తోడు తనకంటే పూజ్యుడు మరొకరు లేడు అని కూడా అనిపిస్తుంటుంటారు ఈ భావాలన్న అతిమానిత ఇది అతిమానిత అది లేకపోవడం నాతిమానిత అన్నాడు నా అతిమానిత దైవీ లక్షణాల్లో అతిమానిత లక్షణం అంటే తనని తానే పూజ్యుడు అనుకోడు అది అమానీ మానదో కొంతమంది మహాత్ములు అనుకుంటున్న వాళ్ళు పెద్దలు ఒక్కసారి సమూహంలోకి వెళ్ళి అనుకోండి చుట్టూ తన అందరూ గమనిస్తున్నారా లేదా అని తాపత్రయపడిపోతుంటారు అంటే వాళ్ళు అవతర నుంచి గౌరవాన్ని ఆశిస్తారు ఇంకోను గౌరవించరు ఇంకో మహాత్మును వచ్చారు అనుకోని వీళ్ళు లేవడు ఒకవేళ కూర్చుని ఉంటే ఎందుకంటే నేను లేస్తే వాడికంటే తక్కువ అనుకుంటారేమో అని ఇలాంటివన్నీ కూడా అతిమానిత లక్షణాలండి అలాంటి ఉండవు నాతిమాన్యత లేకపోతే వచ్చినవాడుకు పేద బాపడు పైగా బక్క చిక్కిన వాడు వస్త్రమా ఛిద్రమై ఉన్నది జీర్ణమై ఉన్నది అటువంటి వచ్చి ఎదురుగా గుమ్మం దగ్గర నిలబడితే జగదేక సార్వభౌముడై హంసతురికా తల్పంపై మహాప్రాసాదంలో ఉన్నటువంటి భగవానుడు హఠాత్తుగా లేచి వెళ్ళి ఆలింగనం చేసుకున్నాడు అంటే ఆయన దగ్గర అతిమానితన గుణం లేకపోవడం వల్లే కదా భగవాన్ని చరిత్రలో పరిశీలించాయి అదేవిధంగా తను ఒక మహాచక్రవర్తికు పుత్రుడు పైగా అద్భుతమైన పరాక్రమం కలిగినవాడు విద్య కలిగినవాడు తేజస్సు కలిగినవాడు కానీ అక్కడ చెట్టు దిగి వచ్చిన ఒక నిషాదరాజు రమాను వస్తూ ఉంటే ఒక్కసారి వెళ్ళి గాఢాలింగనం చేసుకున్నాడు అది నాతిమానిత గుణం అటువంటి వారికి తమకున్న సంపద వల్ల కానీ లేక ఇతరత్ర తమను చూసి తమకు పట్ల తామే గొప్పవారమనే భావం ఇతరులను తక్కువ చూసేటువంటి భావం లేని వాళ్ళెవరో వాళ్ళు నాతిమానిత ఈ దివ్య గుణం ఎవరికి ఉంటుంది దైవీ సంపద గల వారికి ఉంటుంది ఇలా మొత్తం ఇరవై గుణాలు చక్కగా వివరించి చూపిస్తున్నాడు ఇక్కడ అదేవిధంగా హనుమంతుడి దగ్గర చూడాలండి కొంతమందికి ఎక్కడ గౌరవం పోతుందో అని చాలా బాధ ఉంటుంటుంది మనం పరిశీలిస్తే హనుమంతుడి దగ్గర చూడండి ఒక్కసారి అసలు అందరూ ప్రయత్నం చేస్తున్నారా సముద్రం దాటి రావడానికి లంకలోకి ప్రయత్నం లేకుండా ఉన్నారా అని అడిగింది సీతమ్మ ఎందుకంటే సుగ్రీవుడు ఎవరో బలమేమిటో తెలియదు రాముడు తెలుసు అప్పుడు అమ్మ సుగ్రీవుడి దగ్గర అద్భుతమైన పరివారం ఉంది వాళ్ళందరూ తప్పకుండా వచ్చి విజయం సాధిస్తారమ్మా అని చెప్తూ గొప్ప మాట అంటాడు మత్త కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధం అంత గొప్ప విషయం నాకంటే తక్కువ వాడు ఎవడూ లేడమ్మా ఉంటే రెండు రకాలు ఉన్నారు నాతో సమానమైన వాళ్ళు నాకంటే గొప్పవాళ్ళు ఉన్నారే తప్ప నాతో నాకంటే తక్కువ వాళ్ళు ఒక్కడు కూడా సుగ్రీవుడి సన్నిధులు లేడమ్మా ఈ మాట తలకిందుగా పెట్టిన ఏ మనిషి అనడండి అవునా లేదా మీరు చెప్పండి ఏ ఒక్క మనిషి అనడు పైగా అందులో ఒక్కడు గురించి ఆవిడకి తెలియదు తెలియనప్పుడు అసలు ఒక్కడే చాలమ్మా వాళ్ళందరూ రావడం ఎందుకు నన్ను చూసావుగా సముద్రం నువ్వు రియోజనం అలా ఇలా నిలబడ్డాను పైగా రాక్షసంహారం సులభంగా చేసేశాను కనుక ఒక్కడిని జాలమ్మ అంటారు పైగా పర్వాలేదు కొంతమంది మంచి బలవంతులు ఉన్నారులే అని కూడా అనొచ్చు కానీ నాకంటే తక్కువ ఒక్కడూ లేడమ్మా అందరూ నాకంటే అధిక్యులు ఇంకో నా ఆధిక్యం ఒక రంగంలో ఉన్నప్పుడు తనకంటే ఒక ఆధిక్యాన్ని నొప్పుకోరు ఎవడైనా మహాపండితుడైనా చూస్తూ ఉంటాం పండితులు వేదాంతవేత్తలు వీరికి కూడా ఇది రాదండి ఒక్క మహాయోగికి వస్తుంది ఇక్కడ ఈ లక్షణం యోగి కాగలడు అందుకే జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ఆ మహాత్మును పరిశీలించాలి ఎంత చక్కగా చెప్పాడు అక్కడ అక్కడ తన గొప్పతనం ప్రకటించడం కంటే అమ్మకి ధైర్యం ఇవ్వాలి ఏమిటి ధైర్యం ఒక్కడొచ్చే ఇంత పని చేసేడంటే మిగిలిన వాళ్ళందరూ ఈయనతో సమానంట ఈయనకంటే ఎక్కువట తప్పకుండా యుద్ధం జరుగుతుంది విజయం జరుగుతుంది అని అమ్మకి ధైర్యం కలిగించాడు అంతే అంతేగాని తన గౌరవం నిలుపుకోవడం కోసం ప్రయోజనం దెబ్బతీస్తాడా ఇలాంటివి పరిశీలించడం కోసమే రామాయణం వినాలి భారతం వినాలి ఈ దైవీ సంపద పెంచుకోవాలండి అక్కడ వింటూ ఉండండి తెలియకుండా దైవీ సమతి పెరుగుతుంది దైవీ సంపతి పెరుగుతుంది అనుకోండి భగవంతుడు అలాగే వస్తాడు ఇంకేమున్నది అందుకే నాతిమాని తనప్పుడు ఆ మహాత్ముని తలంచుకోవాలి ఇక్కడ అయితే అలాగని చెప్పి ప్రతి చోట పనికిమినట్టు మాట్లాడతాడని దేనికి పనికిరాని అనకూడదు శత్రువుని నిలబెట్టేటప్పుడు తన తేజస్సు చూపించాడే ఎక్కడెలా చూపించాలి అక్కడ చూపించాలి ఏమని నా రావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్ వేల కొలది రావణలైనా నా ముందు నిలబడలేరన్నాడు సీతమ్మ ముందు ఎంత వినయం రాక్షసుల ముందు ఎంత ధైర్యం చూపించాడు రెండు చోట్ల ఆయనకి అతిమానిత లేదు అది తెలుసుకోవాల్సింది అందుకే ఎక్కడ ప్రకటించాలో ఎక్కడ తగ్గాలో తెలియాలి రెండు చోట్ల వినయమే ఆయనకు ప్రధానంగా ఉన్నప్పటికీ కూడా అది రాజనీతిలో భాగంగా శత్రువుల్ని దమనం చేయడం కోసం అటువంటి విషయాన్ని ఆయన ప్రకటించాడు అటువంటి హనుమంత స్వామికి ఒక్కసారి మనం నమస్కారం చేసుకుందాం ఎందుకంటే సరిగ్గా ఈ సమయంలో ఆయన అక్కడ ఉన్నాడు లంకలో ఇదే ముహూర్తాల్లో పైగా ఇదంతా కృష్ణుడు చెప్తూ ఉంటే ఆ ధ్వజంపై కూర్చుని ఆయన వింటున్నాడు ఆయనకు ఒక్క నమస్కారం చేసుకుందా జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం పైగా ఆయన సామాన్యుడు కాడు గురువు ఆయన బ్రహ్మ విద్యా స్వరూపుడు స్వరూపుడే గురువు మర్చిపోవద్దు అందుకు కృపాకరో గురుదేవక జై జై జై హనుమాన్ గొసాయి శ్రీ గురుచరణ సరోజరాజ్ నిజమను ముక్కరు సుధారి అటువంటి వాడండి ఆయన పైగా నేటికి ఆ బ్రహ్మజ్ఞాని గంధమాదన పర్వతం వద్ద ప్రకాశిస్తూనున్నాడు స్మరణ మాత్రం చేత అనుగ్రహించాలి ఇటువంటి సులక్షణాలన్నీ పోతపోసిన మహామూర్తి మనల్ని అనుగ్రహించుగాక నమస్కరించుకుంటూ నాతిమానిత గుణం గురించి చెప్పుకున్నాం ఇటువంటి వారు భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత దైవీ సంపదతో పుట్టిన వారికి ఈ లక్షణాలు ఉంటాయి సమా అని అడిగే ఇక్కడ అభిజాతస్య అనే మాటకి పుట్టినవారికి అర్థం పుట్టిన వాడి లక్షణాలు అంటే ఆ సంపత్తోనే పుట్టుతట్టవాళ్ళు అంటే వీటి సహజంగా ఉంటాయండి వాళ్ళు ఎప్పుడు నిర్భయంగా ఉంటారు తేజస్సుతో ఉంటారు సహనంతో ఉంటారు ధృతితో ఉంటారు సహజంగా ఉంటారు వాళ్ళు చెప్తే వచ్చేవి కావు స్వభావ సిద్ధంగా ఇందువల్ల దైవీ సంపద వల్ల గత జన్మల్లో వాళ్ళు సాధించిన సాత్వికపరమైన సాధనల వల్ల పుట్టుకుతో ఇలాంటి మహాత్ములు అన్నాడు ఇక రెండో వాళ్ళు ఉన్నారు కదా ఎవరు అసలు వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇక్కడ దంభో దర్పోిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానంచ అభిజాత్య పార్థ సంపద మాసురీం వీళ్ళకి ఇరవై ఆరు లక్షణాలు చెప్పాడా అసురుడికి ఇక్కడ ఒకే శ్లోకంలో ఆరే లక్షణాలు చెప్పాడు ఇక్కడ అంటే వీళ్ళు తక్కువ అనమాట తక్కువ కాదు కొద్దిసేపు అయ్యాక వాళ్ళ గురించే మొత్తం చెప్పబోతున్నాడు ఇక్కడ పైగా వీళ్ళు ఆరు చెప్పడం ఉద్దేశం ఏంటంటే దుర్గుణాలకి సేనాధ్యక్షుడు వీళ్ళు సేనాధ్యక్షులు ఉంటే సేన అది తెలుసుకోవాలి అధ్యక్షుడు వాడే వాడి వెనక లక్షోహియులు ఉంటాయి కానీ ఆరు వెనకాల అక్షోహిల్లు ఉంటాయండి దుర్లక్షణాలు ఆరు వాళ్ళ వెనకాల ఉండేటువంటి లక్షణాలు అక్షోహిణి సంఖ్యలో ఉంటాయి ఒక్కడు చాలు ఇంకా తేవడానికి సరిగ్గా ఆరు చెప్తున్నాడు ఇక్కడ దంభ దంభ అంటే డాంబికం కపటత్వం అంటే అసలేముండదు ఉన్నట్టు కనబడ్డాం అది ఇక్కడ ఇలాంటివన్నీ డాంబికులు వాళ్ళు అసలు ధర్మం ఉండదు మీరు ధర్మధ్వజీయను మాట అన్నారు శంకర భగత్వాలు ఇక్కడ అంటే ధ్వజి ధర్మధ్వజులు అంటే ధర్మధ్వజులు ధర్మధ్వజులు అంటే జెండా రెపరెపలాడుతున్నట్లుగా మేము ధార్మికులము అని చాటుతారు తప్ప లోపలే ఉండదు ఇక్కడ అందు ప్రతి వాడికి ధార్మికుడు అనిపించుకోని తెగతపన దానికోసం ఏవోవో పనులు చేస్తూ చిత్తశుద్ధి ఉండదు కపటం దీనికే మనం డాంబికము అంటాం దాన్ని దంభము అంటారు ఇక్కడ రెండు దర్పము దంభో దర్పశ్చ దర్ప అనే మాటకి వీటన్నిటికి శాస్త్ర నిర్వచనాలే తెలుసుకోవాలి లోకల్ని పదాలని వాడేస్తూ ఉంటాం మనం ఇక్కడ ఇంచుమించు సరిపోయే గుణాలకే వాడతాం కానీ శాస్త్రం ఏం చెప్తుందో సరిగ్గా చెప్పగడం కోసం ఒక్కొక్కటి వివరించుకోవడం విద్యా ధన స్వజనాది నిమిత్త ఉత్సేక అన్నాడు ఇక్కడ విద్య ఉందనో ధనముందను తన చుట్టూ పరివారమున్నాదనో పడే గర్వం పేరు దర్పము అన్నారు ఇక్కడ ఏదో పూర్వజనం సంస్కృతం వల్ల విద్య దానితో ఒక దర్పం వస్తుందండి అదేవిధంగా ధనం ధనముందని ఒక దర్పం స్వజనం తన చుట్టూ ఇంత జనం తిరుగుతున్నారు కదా అని ఇది ఎలాంటిదంటే ఆ మధ్య లేరు ఈ మధ్య వచ్చారు ఐదేళ్లో ఉంటారు చుట్టూ జనం తర్వాత పోతే అసలు ఉండరు ఇది తెలుస్తూనే ఉంది ఇది చూసి వాడుకు గర్వం ఇక్కడ ఇది విద్యాధన స్వజన నిమిత్త ఉత్సేక దర్పహ అని చెప్పారు ఇక్కడ తర్వాత అభిమానము అభిమానము నాతిమానత దగ్గర అతిమానితకేం చెప్పామో అవన్నీ అభిమానములు అంటే ఏదో ఉంటే దానితో పొసెసివ్నెస్ ఏర్పడిపోతుంది అది తనది తాను అనే భావం ఏర్పడిపోతుంది అదే అభిమానం దేహాభిమానం అని మాట వింటున్నాం కదా అభిమానం అనగానే తాను కానిది తనకు లభించిన దానితో తాను తాదాప్త్యం చెందిపోయి మమైకమైపోవడం ఇక్కడ నిజానికి కూడా ధనం వచ్చింది ధనం వేరు వాడు వేరు నిజానికి చెప్పాలి అంటే ధనం వేరు వాడు వేరైనప్పటికీ ధనము తనది అనేటువంటి ఒక భావం ఏర్పడి ఆ మమ కాస్త మానమై అభిమానమైపోయి తానే ధనము ధనమే తనది అనే భావంతో ఒక విర్రవీగుడితనం వస్తుంది ఈ అభిమానం చాలా ప్రమాదం అది మానవ యొక్క మరొక స్వరూపమే అభిమానం అతిమానం ఇత్యాదులన్నీ కూడా అయితే అక్కడ అది లేని వారు దైవీ సంపద కలవారు అన్నారు ఇప్పుడు అది ఉన్నవారు ఆసురీ సంపద కలవారు అని చెప్పడం కోసం అభిమాన అన్నారు సరిగ్గా కొన్ని పాఠాల్లో అయితే అంటే శంకర భగత్పాల్ కూడా అతిమానహ అనే మాట ఇక్కడ దంభగ దర్పహ అతిమానశ్చ అన్నారు ఇక్కడ అతిమానము అనగానే నాతిమానిత దగ్గర చెప్పుకున్నాం కదా అక్కడ చెప్పిన దానికి ఆపోజిట్ ఇక్కడ తెలుసుకుంది లేదు ఇక్కడ చెప్పిన దానికి వ్యతిరేకం అక్కడ చెప్పారు అనుకుంటే అయిపోయింది క్రోధ ఇది చాలా భీకరమైనటువంటి గొప్ప గుణం అండి ఇది అన్నిటికంటే మహాప్రమాదం అందుకే రోషమయ మహాతరువు సుయోధనుండు అని ప్రారంభించాడు ఇక్కడ ధర్మమయ మహాతరువు ధర్మరాజు వీడు క్రోధమే శరీరం ధరించింది అభిమానం వల్ల క్రోధం ఈ క్రోధం అంటే మహాకోపం కోపం చాలా ప్రమాదకారిట కోపం వచ్చినవాడు గురువును కూడా నిందిస్తాడ అన్నాడు ఆ మాట చెప్పడం అన్నిటికంటే మహాపాపం గురువు నింద వాడు దానికి కూడా వెనకాడ్డు అని చెప్పారు ఇక్కడ కోపం ఒకసారి చెప్పింది ఏమనంటే అంధీకరోమిరీ కరోమీ ధీరం సచే తన తాం నయామి కృత్యన్న పశ్చితి శృణోతి ధీమానధీతమిన ప్రతిసం దాతీ కోపం అంటుందిట ఏమనంటే నేను ఎవరిని ఆవేశిస్తానో వాడిని గుడ్డివాడిని చేస్తాం చెవిటి వాణ్ణి చేస్తాం వాడు ఎంత ధీరుడైనా వాడు ఊగిపోయేటట్టు చేసేస్తా నేను నిలకడగా ఉంటాను అనుకునే వాడిని కూడా నేను ఊగిపోయేటట్టు చేస్తాను అంటుంది క్రోధం అంటే అది వస్తే వచ్చే లక్షణాలు ఇవన్నీ కూడా కృత్యం నపశ్యతి వాడు ఏం చెయ్యాలో అది మర్చిపోయేటట్టు చేస్తాను అంతేకాదు నా హితం శృణోతి ఏ హితం చెప్పినా వినని పరిస్థితికి తీసుకెళ్తాను వాడు చదివిన చదువు అక్కరికి రాకుండా చేస్తాను అని కోపం అంటే అర్థం ఏంటంటే కోపం వస్తే వచ్చు దుర్లక్షణాలు ముందు గుడ్డితనం వస్తుందట గుడ్డితనం అంటే తాను ఎవరితో మాట్లాడుతున్నాడో మర్చిపోతాడు తల్లి లేదు తండ్రి లేదు కొందరు కుర్రవాళ్ళు ఉన్నారండి మహాకోపంతో తండ్రిని కొట్టేవాళ్ళు తల్లిని కొట్టేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి దుర్గతులు వాళ్ళు క్షమిస్తున్నారు కానీ బ్రతుకు వెళ్ళమారుతుంది కానీ కోపం వచ్చే ప్రమాదం ముందు వెనక చూడరు కొంతమంది పిల్లల్ని కొడతారు అది తప్పే కొట్టేయమంటేనే పాశివికం నీకు నచ్చజెప్పడం తెలియట్లేదు బోధించడం చేత కావట్లేదు దండించే పద్ధతి అది కాదు కోపంతో దండించకూడదుటారు కోపం వచ్చి దండించకూడదుట కోపం తెచ్చుకుని దండించాలట అంటే అర్థం కోపం అభినయించాలి వాడికి కాస్త జాగ్రత్త పెట్టడం కోసం తప్ప ఇది అభినయిస్తాడు ఒక్కొక్కప్పుడు పెద్దలు అభినయిస్తారు గురువు అభినయిస్తారు కానీ గురువు కోపం ఉంది అనుకున్నారో తప్పు సవరించడం కోసం చూపిస్తాడే ఇక్కడ కోపం సహజ లక్షణం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళు గురువులను కూడా చూడకుండా నిందిస్తారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం ఇక్కడ గురువులు తల్లి తండ్రి ఆచార్యుడు వయస్సులో పెద్దవారు జ్ఞానంలో పెద్దవారు అందరూ వస్తారండి వారి పట్ల వినయం ప్రదర్శించాలి అలాంటిది కోపం ప్రవేశించగానే వాడు పెద్దలను కూడా చూడ్డు పైగా చెవిటి వాళ్ళలాగా ఏది చెప్పినా వినుడు గుడ్డివాళ్ళలాగా ఎదుటి ఎవరున్నారో చూడటూ అందుకే వాడిని గుడ్డివాడిని చేస్తాను చెవిటి వాడిని చేస్తానంటే ఇదే అర్థం అంతేకాదు వాడు ఎంత ధీరుడైనా వాడిని కుదిపేస్తానంది ఇక్కడ అంత కోపం చూడండి ఇలా ఊగిపోవడం చెమట్ల పట్టియడం అంటే జబ్బొస్తే శరీరంలో ఎన్ని మార్పులు వస్తాయో అన్ని మార్పులు కోపం వల్ల అది కెమికల్ రియాక్షన్ వచ్చి శరీరం మొత్తం దెబ్బతింటుందండి అంతేకాదు కోపం స్వభావం అయిపోతే వాడు ముఖ కవళికల్లో మార్పు వస్తాయి ఎవడివాడిని చూసిన పోల్చిగలు వీడి కోపిష్టని కళ్ళల్లో మార్పు ముఖాల్లో ముడతలు ఇత్యాదులన్న వస్తాయి కానీ కొన్ని దుర్గుణాలు మాత్రం పెంచుకు పోషిస్తూ ఉంటే అది మనస్సులోంచి రక్తంలోకి మాంసంలోకి చర్మ కణాల్లోకి కూడా వెళ్ళిపోయి శరీరాకృతులు మార్పు తెచ్చేస్తుందండి ఇక్కడ అంటే కొంతమంది కోపం రూపు కట్టినట్టు కనిపిస్తారు కొంతమంది శాంతమూర్తి భవించినట్టు కనబడతారు ఇక్కడ అంటే గుణాలు కేవలం మనస్సుతో ఆగకుండా శరీరం అంతా ఆక్రమించుకుంటాయి అందుకే త్వగస్థిగతై సర్వపాపై ప్రభుత్వత అంటూ ఉంటాం మహాన్యాసంలో త్వక్క అస్థిగతై అక్కడ దాకా రాకుండా ముందే జాగ్రత్త ముందు మనస్సులో వచ్చేది ఎంత తీవ్రమైపోతే రక్తంలోకి ఎముకల్లోకి మాంసంలోకి చర్మంలోకి వచ్చేస్తుంది పాపం వల్ల ఏర్పడే దుర్గుణాలు శరీరంలో ప్రవేశించి ఎన్ని ప్రమాదాలు అంది కొంతమంది బీపీ ఎక్కువ ఉందంటే కోపం తగ్గించుకోండి అంటారు ఏదో చెప్తే బాగోదని ఉప్పు తగ్గించుకోండి అంటారు అతని శరీరంలో అనేక అవలక్షణాలకు దుర్గుణాలే కారణము అందుకే కేవలం సైన్స్ చెప్తే లాభం లేదయ్యా వాడికి నీతి చెప్పాలని ఇప్పుడు తెలుసుకుంటున్నారండి ఇక్కడ అనేక రోగాలకు కారణం మానసికమైనటువంటి దుర్గుణాలే అందు క్రోధం గురించి ఇంత విశేషం చూపిస్తున్నారు అక్కడ అక్రోధ అన్నారు ఇక్కడ క్రోధ పైగా ఆసు సంపద కలవారికి ఇది సహజంగా వస్తూనే ఉంటుంది అన్నాడు పారుష్యమేవచ తర్వాత వచ్చేది పారుష్యం పారుష్యం అంటే కఠినంగా మాట్లాడడం ఇతరుల మనసు నొప్పించేటట్లు మాట్లాడడాన్ని పారుష్యము అంటారు అయితే పారుష్యం అనేవాడికి భగవత్పాల్ వారు అంటారు కేవలం మాటలో పరుషత్వం కాదయ్యా చేష్టలో కూడా పరుషత్వం ఉంటే పారుష్యం అని రెండూ కలిపే మాట పరుషమే చేష్టా పరుషమే పైగా నా స్వభావం ఎంతేనండి సిగ్గుపడాలి దగ్గర స్వభావాలు ఎలాంటివి అంటే ఒకసారి ఒక నీటిలో కొట్టుకుపోతూ ఉంటే కప్ప కనబడిందిట కొంచెం నా నొడ్డుకు చేర్చుతావా అన్నదిట సరే కప్ప తేలిని ఒడ్డుకు చేరుద్దాను వీపునెక్కించుకుంటున్న మధ్యలో కుట్టిందిట ఇదేంటి నువ్వు ఒడ్డు చేరుచుదాను కుట్టి కుడుతున్న అంటే ఏమనుకోకలేదని నా లక్షణమే పద పద అందిట ఓహో నీ స్వభావం అనేది ఒకటి దుమికి మళ్ళీ నీటిలో బడిసింది ఇది నా స్వభావం అంది ఇక్కడ ఇలా ఉంటాయండి స్వభావం కుట్టడం దాని స్వభావం దుముకుడుంది నీ స్వభావం కనుక ఈ క్రోధ పారుష్యాలు ఉన్నాయే ఇవి ఇంత చిక్కు కలిగిస్తూ ఉంటాయి స్వభావం అని వదిలిపెట్టకూడదు అసరుల్లో అసలు గుణం కలిగిన వారిలో ఈ స్వభావం ఉంటుంది అందుకే పారుష్యమేవచ అన్నమాట చెప్పారు ఇక అజ్ఞానం చ అభిజాతస్య పాత్ర సంపద ఆసురీ సంపదతో పుట్టిన వారికి ఉండే ఆరు లక్షణాలు ముందే చెప్పుకున్న అభిజాతస్య అంటే పుట్టిన వాని లక్షణాలు ఆసురీ సంపద కలిగిన వారి యొక్క పుట్టుకుతో లక్షణాలు ఎలా ఉంటాయి కొన్ని స్వభావ సిద్ధంగా ఉంటాయి దీన్ని బట్టి కొన్ని దైవీ గుణాలు కొన్ని ఆసురీ గుణాలు కలిసి ఉన్నట్టే ఉన్నాయండి ఎవరికి వాడికి అనిపిస్తూ ఉండవచ్చు అయితే అదృష్టవశాత్తు కేవలం ఆసురీ లేదు కేవలం దైవీ లేదు దైవీ గుణాలు ఆసురీ గుణాలు ఉన్నాయి కనుకనే ఘర్షణ మొదలవుతుంది ఇది దేవాసుర సంగ్రామం దేవాసుర సంగ్రామం మొదలైందా మొదలవ్వాలి ఈ అధ్యాయం విన్నాక మొదలైపోవాలండి ఇంతవరకు సంగ్రామం జరగట్లేదు ఇప్పుడు సంగ్రామం మొదలవాలి విజయం ఎవరికి కావాలి దైవీ గుణాలకు కావాలి దైవీగుణాలకి బలం కావాలంటే ఏం చేశారు ప్రయత్నించారు ప్రయత్నించారు ప్రయత్నించారు కానీ కర్మకాల అసురుడికి బలం వచ్చింది ఆక్రమించేశారు అప్పుడు వీరు పరిశీలించండి దేవతలు ఎప్పుడూ చేసిన పని ఏమిటంటే అసురులు ఆక్రమించుకుంటే వెంటనే వెళ్ళి ఈశ్వరుని శరణి వేడారు అవునలేదా ఇక్కడ అందుకే దైవీగుణం కలిగిన వారు చేయవలసిన పని ఏమిటి అంటే భగవత్ శరణాగతులై అసురీ గుణాల నుంచి దూరంగా వెళ్లాలని వీళ్ళు ప్రయత్నం వీళ్ళు చేస్తే భగవంతుడు తప్పకుండా అనుకూలిస్తాడు ఇది మన పురాణములు ఉన్న దేవాసురంగ్రామ గాథలు అన్నిటి యొక్క పరమార్థం ఇది అంటే ఇది మనకు చెప్పడం కోసం రాశారని కాదు జరిగిన వృత్తాంతాల్ని మనం గ్రహించడం కోసం ఇవన్నీ చూపిస్తున్నారు ఈశ్వరాశ్రయం అందుకే అయితే విష్ణువు లేకపోతే అమ్మవారు లేకపోతే శివుడు ఆశ్రయించింది వాళ్ళని దైవీ గుణములు దేవగణములు ఇది మొత్తం గమనించవలసినది ఇక్కడ అందుకే ఈ అధ్యాయం అత్యంత ప్రధానమైనది ఎందుకంటే ధర్మనిరతకి అధ్యాయం అవసరం భక్తికి అధ్యాయం అవసరం జ్ఞానానికి మరీ మరీ మరీ అవసరం ఎందుకంటే దైవీ సంపద లేని వాడిని మీరు ఎదురుగా కూర్చోపెట్టి ధర్మం చెప్పినా ఎక్కదు భక్తి చెప్పినా ఎక్కదు జ్ఞానం చెప్తే అసలు ఎక్కదు ఎందుకంటే సూక్ష్మ విషయం కదా అది ఇక్కడ సూక్ష్మం అసలు ఎక్కదు ఎందుకంటే ఇవి వదలట్లేదు కదా అందుకే ఆసు సంపద గురించి ఇంత విశేషంగా చెప్తున్నాడు అజ్ఞానం అనే మాట ఇక్కడ వచ్చింది అజ్ఞానం గురించి ఇప్పుడు ఎన్నో వాళ్ళు చెప్పుకున్నాం ఎన్నో వాళ్ళు చెప్పుంటాం అజ్ఞానం అనే మాటకి ఎన్ని రకాల అర్థాలైనా ఉన్నాయి ఒక విషయం గురించి తెలియకపోతే ఆ విషయం గురించి అజ్ఞానం ఒకటి మ్యాథమెటిక్స్ అజ్ఞానం సంగీతంలో జ్ఞానం ఉండొచ్చు అంటే ఆ విషయంలో వాడు మెదడుకి తమో గుణం ఆక్రమించేసింది సంగీత విషయాలకు వచ్చినప్పటికు సత్వగుణం పెంచుకుంది అక్కడికి అంటే వాడి యొక్క సంస్కారం బట్టి ఒకటి గ్రహిస్తున్నాడు ఇంకోటి గ్రహించలేకపోతున్నాడు అలాంటి అజ్ఞానం గురించి ఇక్కడ చెప్పట్లేదు అంటే వాడు ఏ సబ్జెక్టు తెలియదు అని కాదు ఇక్కడ ఇది ఆసు గుణాల్లో ఒకటి గనక ఈ అజ్ఞానం అంటే అవివేక జ్ఞానమిథ్యా ప్రత్యయ కర్తవ్యాకర్తవ్యాది విషయ అని భగవత్వాలు వారు చక్కగా చెప్పారు ఇది కర్తవ్యం ఇది అకర్తవ్యం ఇది చెయ్యదగినది ఇది చెయ్యకూడనిది అని వివేకం లేని లక్షణాన్ని అజ్ఞానం అంటారు అన్నాడు ఇక్కడ అందుకే ఎంత చెప్పిన అయినా చెయ్యకూడదురా అని చెప్పిన ఒక మొండితనం ఉంటుంది సరే ఆ మొండితనం ఏదైతుందో అది అభిమానం దర్పం దంభం ఎందుకు వాడికి తెలియట్లేదు తెలియని అజ్ఞానానికి ఇవన్నీ తోడు చేయి ఇక్కడ అందుకే ఏది చెయ్యకూడదో ఏది చెయ్యాలో ఆ వివేకం లేకపోవడాన్ని అజ్ఞానం అని అంటారు కొందరు సహజంగా ఉండదు అది ఆ ఉండని అజ్ఞానానికి ఇవన్నీ తోడైపోతాయి కనుక అవతల వాడి చెప్పినవిండీ ఇక్కడ అందుకే అజ్ఞానం చివరికి పెట్టాడు చివరికి పెట్టాడు అంటే పునాదులు అంటేది అది మన పైనుంచి కిందకి తోడాలి పునాదిని ఆ అజ్ఞానం వల్ల ఇవన్నీ ఉంటే వీటి వల్ల అజ్ఞానం పరబలిపోతుంటుంది ఇక్కడ కేవలం అజ్ఞానం ఉంటే ప పర్వాలేదు వాడికి చెప్పచ్చు కానీ అజ్ఞానానికి దంభ దర్ప అభిమాన క్రోధ పారుష్యాలు తోడయ్యే అనుకోండి అది బలిసిపోతుంది ఇక్కడ కానీ ఆరే చెప్పాడు ఇక్కడ ఈ ఆరు సమస్త అసురగుణములకు మూలం అవి ఇరవై చెప్పాడు ఇది ఆరే చెప్పాడు ఎందుకంటే ఎక్కువ చెప్తే భయపడిపోతామని కానీ ఈ ఆరు మిగిలివటే కారణమని గ్రహించగలగాలి ఇక్కడ దంభో దర్పో అభిమానశ్చ క్రోధ ఇంతవరకు ఇవి దైవీ గుణములు ఇవి ఆసురీ గుణములు లేదా ఇది దైవీ సంపదతో పుట్టిన వారి లక్షణాలు ఇవి ఇరవై ఆరు ఆసురీ సంపత్తో వారిలో ప్రధానంగా కనబడేవి ఆరు అని చెప్తూ అయితే ఇందులో ఈ గుణాలు ఉండాలి ఈ గుణాలు ఉండకూడదు ఎందుకు చెప్తున్నావు కృష్ణ అని అడగచ్చు అంటే ఒక్కదాని కోసమేనాయన దైవీ సంపద్ విమోక్షాయ ఈ వాక్యం గుర్తుపెట్టుకున్నా చాలు దైవీ సంపద మోక్షమునకై నిబంధాయ ఆసురీమత మళ్ళీ జన్మల్లో బంధించడం కోసం ఆసురీ గుణము అన్నాడు ఇక్కడ అంటే ఆసురీ స్వభావం ఉంటే మళ్ళీ జన్మలు కర్మబంధాలు తప్ప ఎన్నంటే చెప్తాడు తర్వాత వాడికి అంతులేదు అన్ని హీన జన్మలు కూడా అనుభవించాల్సి వస్తుంది ఇక్కడ అదే నిబంధాయ అనే మాటలో బంధమునకై ఆసురీ గుణం మోక్షమునై దైవీగుణం ఈ వాక్యం అలా గుర్తుపెట్టుకుని దైవీగుణం ఎందుకు తెచ్చుకోవాలి ఎందుకు తెచ్చుకోవాలి కొందరు అంటూ మంచిగా ఉంటే ప్రయోజనం ఏముందండి లోకం ఉండద్దు అని లోకంతో నీకేం ప్రయోజనం ఎందుకంటే నువ్వు నరకంలో పడితే పొలో మని పడదు నువ్వు స్వర్గానికి వెళ్తే వాళ్ళు స్వర్గానికి లోకం రాదు అంతేగాని వాళ్ళందరూ స్వర్గానికి పోతున్నారు లేదా వారందరు నరకానికి వెళ్తారు నువ్వు వెళ్ళిపోవు వంద మంది కలిసి నరకానికి పోతున్నారు కదా నేను పోతానంటావా లేదే ఊరంతా కలరా ఉన్నా నాకు రాకూడదు అనుకోకుంటే ఇక్కడ అందరూ ఏ దారికి పోతారు ఆ దారికి పోతా అని అనుకునేవాడైతే అప్పుడు అందరూ అలా చేస్తున్నప్పుడు నేను చేసే తప్పేముందంటే అందరినీ కట్టగడి పడేస్తాను పడతావా అంటాడు భగవానుడు అందుకే నీ గురించి నువ్వు చూసుకో ఇక్కడ అని ఎవరి గురించి వాళ్ళు చూసుకున్నారనుకోండి అంత దైవ గుణాలతో తేజరెల్లుతుంటారు ఇక్కడ అని నిబద్ధాయ నిబంధాయ అనే మాటలు ఎంత లోతుందో అంత బంధము మోక్షము రెండే కదా ఇక్కడ దానికి మనకుమార్లు అర్థం చెప్పుకున్న ప్రపంచంతో తాదాత్మ్యము బంధము పరమాత్మతో తాదాప్యం మోక్షం ఈ నిర్వచనాలే గుర్తుపెట్టుకోవాలి మనం దేనితో తాదప్త్యం చెందుతున్నామో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రపంచ తాదాత్మ్యము ఆసురీ బుద్ధి కలవాలి ఎక్కువ ఉంటుంది దైవీ సంపద కలవాలి క్రమక్రమక్రమంగా పరమాత్మ తాదపత్యం వచ్చే అవకాశం ఉంది అందుకే దైవీ సంపద మోక్షమునకై ఆసురీ సంపద నిబంధాయ ఇది తెలుసుకోవాల్సింది ఆయన మాసుచహ ఇవి చెప్పిన వెంటనే అర్జునుడితో అంటున్నాడు మాసుచహా సంపదం దైవీం అభిజాతో శ్రీ పాండవ హే అర్జున నువ్వు బాధపడికయ్యా అన్నాడు అంటే వింటున్నప్పుడు నేను దేనికి చెందినవాడినా అని పెంచచ్చు మహానుభావుడు అంటే అటువంటి వివేకే ఆలోచిస్తుంటాడు అంతేగా నా చుట్టూ ఉన్నవాళ్ళ ఆశ్రయణం వాళ్ళ దైవీగుణం వాళ్ళ అని ఆలోచిస్తాడు మిగిలినవాళ్ళు కానీ నేనెవడిని ఆలోచిస్తాడు ఎవడికి వాడు తెలుసుకోండి ఇక్కడ అలా ఆలోచించవచ్చు అర్జునుడు నాకు దైవీ గుణాలయా అని ఆలోచించవచ్చేమో అందుకే అర్జునుడికి ముందే చెప్పేశాడు మాసుచహా బాధపడుకుని ఆయన దైవీం సంపదం అభిజాతోసి నువ్వు దైవ సంపదతోనే సహజంగా పుట్టవు అన్నాడు ఇక్కడ అంటే అర్జునుడు ప్రాక్టీస్ చేసి తెచ్చుకోలేదు సహజంగా దైవ సంపద కలవాడు అది గమనించుకోవాల్సినది అందుకే దైవానికి దగ్గర అయ్యాడండి ఇక్కడ దైవీ సంపద కలవాళ్ళ పక్ష అని ఉంటాడు అందుకే చాలామంది అంటూ ఉంటారు కృష్ణుడు పాండవ పక్షపాతి పాండవ పక్షపాత పాండవ పక్షపాతని ఆయన దైవీ సంపద ఉన్న వాళ్ళకి పక్షపాతి పాండవులకు కాదు ఇక్కడ ఒక్క మాటతో అర్జునుడు అంటే ఏంటో చెప్పాడు ఇక్కడ అర్జునుడు ఎటువంటి పాత్రుడో చూడండి మొట్టమొదటి నుంచి అనఘ అనసూయ ప్రియమాణ ఇత్యాది శబ్దాలతో అర్జునుడు అర్హతలు చెప్తున్నాడు గుడాకేశ తమోగుణం జయించినవాడా ఇలాంటి అర్హతలన్నీ చెప్తున్నాడు బ్రహ్మ పొందడానికి బ్రహ్మమును పొందడానికి నువ్వు అర్హుడివి ఇంతకంటే ఉన్నది అందుకే ఇంత యుద్ధ భూమిలో కూడా నీ కేవలం యుద్ధ సమయంలో కలిగినటువంటి ఒక వికారం మాత్రమే కాకుండా నీ గుండె మూలాల్లో ఉన్న శోకమోహాన్ని కూడా పోగొడుతున్నాను ఎందుకంటే నువ్వు దైవీ సంపదతో ఉన్నవాడు అది ఇక్కడ భగవానుడు అక్కడ ఇంత బోధ చేయడానికి కారణం ఏంటి దైవీ సంపద దైవీ సంపద ఉన్నవాడే బ్రహ్మ పొందడానికి అర్హుడు అని ఈ వాక్యం మనకు చెప్తూ ఉన్నది ఇక్కడ దైవీ సంపద లేని వాళ్ళని కూర్చోపెట్టుకుని బ్రహ్మ చెప్తే అంతకంటే దుఃఖకరమైన అవస్థ అవతల వాడికి చెప్పేవాడికి వినేవాడికి కూడా మరొకలేదండి వినేవాడికి కూడా ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది అందుకని ఒక్కడు రుచించదు ఎందుకు దైవీ సంపద లేదు కనుక ఇంకా చెప్పేవాడికి ఇటువంటి వాడికి చెప్తున్నా అంటే బాధ వాడుకుంటుంది ఇక్కడ రెండు మహాప్రబ్ధాల వల్ల ఇద్దరికీ తారసపడ్డాం చేస్తాయి ఇక్కడ అందుకే దైవీ సంపద అర్హతనివ్వదు అర్హతనిస్తుంది దైవీ సంపద అర్హతనిస్తుంది ఆసురీ సంపద అర్హతనివ్వదు అందుకే నువ్వు దైవీ సంపత్తో పుట్టిన వాడివయ్య పుట్టిన వాడివయ్యా ప్రాక్టీస్ చేసి దైవీ సంపద తెచ్చుకున్నావు కాదు సహజంగా నువ్వు దైవీ సంపత్తో పుట్టినవాడివి అభిజాత అంటే పుట్టుకతోనే నీకు దైవీ సంపన్ లక్షణాలు ప్రాప్తించాయనైనా అని చెప్పాడు ఇక్కడ ఇలా మనం గమనించుకుంటూ ఈ పరుషాదులు చజించవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే సృష్టిలో మంచి చెడ్డు ఏమిటి అంటే రెండు విధాలుగానే మంచి చెడు నిర్ణయింపబడతాయట పురుషుండు రెండు తెరగుల ధరనుత్తముడు బరుగుతా నెయ్యడలన్ పరుషములు పలుకకుని దురితంబులు వరయు పనులు దొరగుట అంటే అర్థం ఏంటంటే పరుషంగా మాట్లాడకపోవడం పాప పనులు చేయకపోవడం ఈ రెండింటి వల్లే గౌరవం ఏర్పడుతుంది ఇంకోటి అంత రెండు మాట ఎవరు చెప్పారు విదురుడు చెప్పాడు ఇది ఇది భారత కనుక అటువంటి ఆసులక్షణాలు లేకుండా ఉండడం అనేది అని చెప్తూ ఇప్పుడు ఈ ప్రపంచమంతా ఎన్ని జాతులున్నాయి అని అంటూ ఉంటారు కానీ రెండే జాతులు అయినా తెలుసుకో ఇక్కడ ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ అసుర భూత సర్గౌ అంటే ప్రాణుల సృష్టిలో ఇక్కడ ప్రధానంగా మానవుల గురించే చెప్పుకోవాలి జంతు జాలాలు వదిలేయండి కొన్ని జంతువులకు సహజంగా ఒక స్వభావం ఉంటుంది జంతువులకి పాపం పాపపుణ్యాలు లేవు పాపపుణ్య అనుభవమే ఉంది పాపపుణ్యాలను సవరించుకునేటువంటి అవకాశం జంతువులకు లేవు అందుకే బోధలన్నీ మానవులకు కానీ జంతువులకు కావు జంతువులు వాటి పాపఫలాన్ని అనుభవిస్తూ వెళ్ళిపోతుంటాయి అందులో ఏవైనా పుణ్య విశేషంతో కూడిన పాపం ఉందనుకోండి ఆ జంతువులకు కూడా సుఖం ఉంటాయి ఒక పాపం సురఖంగా పుట్టిస్తే మరొక పాపం ఒక పెద్ద ఇంట్లో వాళ్ళతో పాటు కారులో ప్రయాణం చేయించినట్టు చూస్తుంది అలాంటి ఉంటూ ఉంటే ఏం చేస్తాం అంత మాత్రం గొప్ప జన్మ ఏం కాదు అది అజ్ఞానంలో కొట్టుకుపోతుంది అది వెంటనే ముక్తి పొందే అవకాశం లేదు దానికి ఇక్కడ అందుకే వాటికి బోధల్లో ఇక్కడ రెండు లక్షణాలు అనేది మానవుల గురించి అనుకుందాం సర్గవ్ అనే మాటకి భూత సర్గవ్ అని ఇక్కడ ప్రాణుల సృష్టిలో అని చెప్పినప్పటికీ కూడా ప్రాణుల సృష్టిలో కూడుకున్న దైవ సంపద అసూరి సంపద ఉన్నట్టు చూస్తామండి సాధు జంతువులు ఉంటాయి క్రూర జంతువులు ఉంటాయి దేవతాశక్తి కలిగిన జంతువులు ఉంటాయి దేవతాశక్తి కలిగిన వృక్షాలు ఉంటాయి అయితే వాటికి స్వభావంతో సాధన చేయడం అనేది లేదు కనుక వాటి గురించి చెప్పడానికి లేదు ఎందుకంటే వాటిలోని దైవీయమైన శక్తి కలిగిన జంతువులు ఎన్నిలో ఒక నెమలి పక్షుల్లో చాలా గొప్పది ఒకనొక చిలుక పావురం ఇవి చాలా మంచిది కాకి ఇత్యాదులున్నాయే వాటి మన దైవీయనం అదేవిధంగా వృక్షాల్లో కూడా ఎన్నో రకాలు చెప్తూ ఉంటాం అవన్నీ లిస్ట్ మీకే తెలుసు దీన్ని బట్టి వాటిని చెప్పొచ్చు కదా అంటే వాటి బట్టి కూడా అవి దైవీ అసురు అని చెప్పేడేమో కృష్ణుడు అనొచ్చు కానీ అవి సాధన చేసి తరించే అవకాశం లేదుగా అది అందుకే మానవులకి రెండు లక్షణాలు ఎక్కడుంటాయంటే మానవుల్లోనే ఉంటాయి రెండు అని తెలుసుకోవాలి ఇక్కడ దేవతలను ఒక జాతి అసురులను ఒక జాతి అవి ఏ లోకాల్లో ఉన్నాయో మనకు అనవసరం కానీ అందరిలో ఉన్నాయి మానవుల్లోనే ఉన్నాయి ఒకే మానవుల్లో రెండు ఉంటాయి ఇందులో అసుర సంపదలు ఎక్కువ కలిగిన వాళ్ళు ఉంటారు వాళ్ళు మీరు ఎప్పుడూ పరిశీలించండి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తర్వాత చెప్పబోతున్నాడు ఆయన అసుర సంపద బాగా కలిగిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో లిస్ట్ ఉంటుంది ఇక్కడ ఇంతవరకు గుణాలు చెప్పాడు అసురు గుణాలు ఆసురీ గుణాలు ఉన్న వాళ్ళ ప్రవర్తన చెప్తాడు ఇక్కడ ఎందుకంటే పోల్చుకోవడం కోసం చెప్పండి చెప్పండి నేను చాలా చూస్తుంటాను వాళ్ళు అసలు అవనో కాదు తెలుసుకోవాలంటారు నిన్ను నువ్వు చూసుకోవడానికి ఇది ఇక్కడ ప్రధాని ఇంకోటి చూడడానికి కాదు ఈ అసురు గుణాల వల్ల వ్యక్తికి ప్రమాదం సమాజానికి ప్రమాదం అండి ఇక్కడ వ్యక్తికి ప్రమాదం వాడి వాళ్ళ సమాజానికి ప్రమాదం ఎందుకంటే వాళ్ళు లోకానికి అహితుడు అన్నారు ఇక్కడ లోక కంటకలు వాళ్ళు ఇక్కడ అలాంటి లోక కంటకులు ఎక్కువైపోతే వాళ్ళని సంహరించడానికి భగవానుడు రావాల్సి వస్తుంది అదే అసుర సంహారం అనేటువంటి విషయం అదేవిధంగా అసురశక్తులు భూమి ఎందు ఎక్కువ ఆక్రమించకపోతే భూమికి ప్రమాదం మనలో ఆసురీ గుణాలు ఎక్కువ ఆక్రమించితే మనకి ప్రమాదం అది మనలో వెలుపలా కూడా ఆసురీ శక్తులు తగ్గి దైవీ శక్తులు విజృంభించి ప్రపంచానికి హితం కలగాలి జీవుడికి హితం కలగాలన్న ఉద్దేశంతో దైవీ సంపదలకి విజయం కలిగించమని ప్రార్థించడమే చండీ హోమాల యొక్క పరమార్థం రామాయణ పారాయణల పరమార్థం మహాభారతం పరమార్థం అంతేగాను దుష్టుడు తాను గెలవడం కోసం చండీయాగం చేశాడు గనక చండీదేవి అనుగ్రహిస్తుంది అనుకోవద్దు అలాంటి దుష్టుడు ఉత్తమ స్థితికి రావడం కోసం మేము యాగాలు చేస్తున్నామని బృందాలు బయలుదేరు అని అంటే వాళ్ళెవరికీ చండీదేవి అర్థం కాలేదని అర్థం చేసుకోవాలి ఇక్కడ అమ్మవారే అంటారు ఇక్కడ దేవతలు ప్రార్థన చేయగానే మీరేం కోరిక కావాలో కోరుకోండి కానీ అది జగతాముపకారకం జగత్తుకు ఉపకరించే కోరికైతే అన్నది ఇక్కడ వాళ్ళు కూడా సర్వబాధా ప్రశమనంతలోకి అఖిలేశ్వరి అన్నారు వాళ్ళు దేవతలు మరి అసురు సమానం చేయమంటున్నాం ధర్మానికి దెబ్బ తగులుతోంది గనక అసురు శక్తులు వ్యాపిస్తే లోకక్షేమం దెబ్బతింటుంది కనుక లోకక్షేమం కలిగించడానికి నియమింపబడ్డ దేవతలం గనక తల్లి నువ్వు ఆ ప్రార్థించారు ఇది గమనించుకోవాల్సినది అందుకే అసురుడి తపస్సే దేవతలుది తపస్సే కానీ దేవతలు చేసిన తపస్సే ప్రధానంగా మనం వాటికి విజయం కోసమే పురాణాలు పారాయణ చేస్తున్నామే తప్ప అసురులు విజయగాథలు కాదు కదా పారాయణ చేసినవి తత్కాలంగా అసురులు విజయం సాధించినా వాళ్ళకి పరిణామంలో పరాజయం తప్పదని చెప్పడానికి మనకు పురాణవాంగ్మయ్యం అంత పుట్టిందండి ఇక్కడ అందుకే ఈ దైవాసుర సంపద్విభాగోగం అంత చక్కగా అర్థం చేసుకోవాలి ద్వ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ రెండే ఉన్నాయనైనా లోకంలో దైవ అసుర ఈ విషయం మళ్ళీ ఉపనిషద్వచనమే ప్రతిదీ ఉపనిషత్తు అన్నాం కదా బృహదారణ్యకల్లో దీని మూల మంత్రం కనబడుతుంది ద్వయాహ ప్రాజాపచ్య దేవాశ్చాసురా అని మంత్రం అంటే ప్రజాపతి బ్రహ్మదేవుడు ఎప్పుడైతే సృష్టి ఆరంభం చేశాడో అటు తర్వాత కలిగినటువంటివి రెండే రెండు అన్నాడు సృష్టిలో ఈ రెండు గుణాలు తప్ప మరో గుణం ఉండదు ఈ రెండు గుణాల యొక్క పాళ్ళభేదాలతో కలిసి ఉండడమో విడిగా ఉండడమో కనబడుతుంటుంది ప్రతి వారిలో కూడా కానీ ఈ రెండే ఉంటాయి నేను ఎంతవరకు దైవో విస్తరస ప్రోక్త గుణాల గురించి విస్తారంగా చెప్పాను ఇప్పుడు ఆసురం పార్థమేశ్వరును ఇప్పుడు నీకు ఆసుర గు గుణాలు ఏమిటో విస్తారంగా చెప్తాను విను అన్నాడు అంటే ఆరు గుణాలతో తెలియజేశాడు అమ్మాయి ఆసుర గు గుణాల గురించి అనుకుంటే ఇప్పుడు విస్తారంగా చెప్తానని చెప్పాడు అది ముందే చెప్పచ్చు కదా అంటే ముందు అర్జునుడికి ధైర్యం ఇచ్చేది నాయనా నువ్వు దైవీ సంపత్తో ఉన్నవాడివి అని చెప్పడంతో అమ్మాయి ఇది నా గురించి కదులు మిగిలిన వాళ్ళ గురించి అనుకుని ప్రశాంతంగా వింటాడు లేకపోతే తన్ను ఎక్కడ తిరుగుతున్నాడో అనుకుంటే మరో ప్రమాదం ఇంకా వినరు సబ్జెక్టు అందుకే అక్కడ ఆపి దైవీ సంపద విస్తారంగా చెప్పి ఆసుర సంపద క్లుప్తంగా చెప్పి పైగా మూలం ఆరు చెప్పేసి నువ్వు దైవీ సంపత్తు పుట్టో పర్వాలేదు సృష్టిలో రెండో ఉంటాయనైనా నీకు దైవీ సంపద గురించి మరి చెప్పక్కర్లేదు విస్తారంగా చెప్పేశాను ఆసురీ సంపద గురించి చెప్తున్నాను విను అన్నాడు ఇదే ఎక్కువ చెప్తారండి ఇక్కడ దైవాసు సంపత్ విభాగయుగంలో ఎక్కువ వర్ణించేది ఆసురీ గుణం ఎందుకంటే అనేక మంది ఎక్కువ సంఖ్యలు అజ్ఞానంతో ఉంటారు కనుక ఈ అజ్ఞానం యొక్క వికారాలు ఎన్నో రకాలుగా కనబడుతుంటాయి అక్కడ మనం అనుకుంటా నాస్తికులే అసురులని అటువంటి వాళ్ళు అసురులే కానీ ఆస్తికులు కనిపించుకుంటున్న అసురుడు గురించి కూడా చెప్తాడు ఇందులో వాళ్ళు యజ్ఞాలు చేస్తారు యాగాలు చేస్తారు కానీ అసురుడు అని పేరు పెట్టాడు రావణాసుడు చేయలే ఎంత తపస్సు చేశారు అండి రావణాసురుడు లంకలో లంకకే ప్రమాదం కలగకుండా చక్కగా హోమాలు జరిగే ఏర్పాట్లు చేసేసట్ట ఆయన తాగి తిరిగినా అవి మాత్రం జరిగిపోతుంటాయి ఇక్కడ కొంతమంది అలాగే మేము జరిపేస్తాం హోమాలు కనుమే ఎలా పాపాలు చేసినా పర్వాలేదు తిరుగుతుంటారే అలాంటి వాళ్ళు కూడా అసురు జాతికి తర్వాత అని డీటెయిల్గా చెప్తాడు ఆయన ఆ మాటకు ఇంద్రజిత్తు నికుంభలా యాగం చేయలే వాళ్ళందరినీ భక్తులు జ్ఞానులు తెలుసుకోండి ఇక్కడ తనకు వాళ్లకంటూ కొన్ని స్వార్థాలు ఏర్పరచుకుని తత్కాల విజయాల కోసం దేవతలను పూజించినంత మాత్రాన వాళ్ళ దైవీ గుణ సంపత్తి కలవారని కాని అదేవిధంగా వాళ్ళ జ్ఞానులని కానీ భక్తులని కాని ధార్మికులని కాని అనరాదు ఇది సనాతన ధర్మం చెప్తున్న ప్రధానమైన అంశం నీ పాపాలన్నింటినీ వెనకేసుకొచ్చి వత్తాసు పలకడానికి దేవుడు సిద్ధంగా లేడు ప్రధానంగా వైదిక దేవత అందుకు సిద్ధంగా ఉండదు తెలుసుకోండి వేదమతల్లో ఎక్కడ ధర్మమో అక్కడ దైవము అయితే పశ్చాత్తప్తుడివే ఇది వరకు చేసిన తప్పులుగా పశ్చాత్తప్తుడివే పాదాల మీద పడితే క్షమించి నిన్ను అనుగ్రహించవచ్చేమో కానీ మళ్ళీ చెయ్యకుండా ఉండేటట్లుంటే అంతేగాని నువ్వు పాపాలు చేస్తూ ఉంటే హోమాలు చేస్తూ ఉంటే పాపాలు మాఫీ చేయ ఇక్కడ రావణాసుడిగే తప్పలేదు ఇంత ధార్మికుడివే నీకు బుద్ధు అన్నాడు హనుమంతుడు సరే ఇంతవరకు నువ్వు ధర్మాలు చేసావు వాటి ఫలం భోగాల రూపంలో అనుభవించావు కానీ చేసిన పాపాల ఫలం ఇప్పటి మొదలయ్యిందన్నాడు మహానుభావుడు ఎంత జగ్గా చెప్పాడు ఇవన్నీ మనకి రామాయణంలో కనబడుతున్నాయి మొత్తానికి విస్తారంగా చెప్తున్నాను వినయ్య అంటున్నాడు ఎవరి గురించి ఆసురీ గుణ లక్షణాలు ఎలా ఉంటాయి ఇక్కడ వాళ్ళకి గుణములనే వాళ్ళ ఆచరణ ఎలా ఉంటుందో చెప్తున్నాడు వాళ్ళ లైఫ్ స్టైల్ ఆఫ్ అసురాస్ అది వివరిస్తున్నాడండి వాళ్ళ జీవిత సౌందర్యం జీవన విధానంలో ఉన్నటువంటి వైభవం ఎలా ఉంటుందంటే ప్రవృత్తించ నివృత్తించ జనా నవిదురాసురాహ వాళ్ళు అసురులు ప్రవృత్తి ఏమిటో నివృత్తి ఏమిటో వాళ్ళకి తెలియదయ్యా అన్నారు మన మనవార్లో అనుకున్న ప్రవృత్తి నివృత్తి ఒక అర్థంలో ప్రవృత్తి అంటే సంసారంలో ప్రవర్తించేటువంటి బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ ఆశ్రమ ధర్మములు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రవృత్తి ధర్మములు నివృత్తి ధర్మములు అంటే ప్రపంచం నుంచి మరలి పరమాత్మ గురించి ఆశ్రయించిన ధర్మం నివృత్తి ధర్మం సన్యాస ధర్మం ఈ ప్రవృత్తి నివృత్తి ధర్మాలే వేదం చెప్పింది ఈ ప్రవృత్తి ధర్మాలేమిటి నివృత్తి ధర్మాలేమిటో తెలియకుండా ప్రవర్తిస్తారు అసురులు ఎందుకంటే అసురులు గృహస్థులు కావచ్చు చదువు చదువుకుంటున్నంతకాలం బ్రహ్మచర్యం కావచ్చు కానీ వాళ్ళకి ప్రవృత్తి ధర్మం ఏంటో తెలియదు అక్కడ ఉంటారు కానీ ఇక్కడ చెప్తే వినరు అలాగే నివృత్తి ధర్మం ఏంటో తెలియదు ఇది ఒక అర్థం ఇంకొక అర్థం ప్రవృత్తి ధర్మం అంటే అర్థం ఏంటంటే పురుషార్థ సాధనం కర్తవ్యం అందులో ప్రవర్తించాలి అని వాళ్ళు అనుకోరు అన్నారు ఇక్కడ అంటే ధర్మము మోక్షము వాటి కోసం ప్రయత్నించాలి అనే బుద్ధి ఉండదు వాళ్ళకి అదేవిధంగా నివృత్తి నివృత్తి అంటే అనర్థహేతువులైన పనుల నుంచి మరలుట ఏది చేస్తే అనర్థం కలుగుతుందో అది చెయ్యకూడదు అని బుద్ధి వాళ్ళకు ఉండదు నివృత్తి అంటే చెడు పనుల నుంచి మరలుట ప్రవృత్తి అంటే మంచి పనులు ఆచరించుట ఈ రెండు లక్షణాలు అసలు ఉండవు స్పష్టమైంది కదా అందుకే ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురా వాళ్ళకి తెలియవు అసలు పైగా నశచం నాపి చాచారో నత్యం తేషు విద్యతే వాళ్ళకి శౌచం ఉండదు ఆచారం ఉండదు చెప్పండి చెప్తున్నాడు చూడండి శౌచం అనే మాటకు మనం ఎన్ని ఎన్ని విధాలుగా చెప్పుకున్నాం బాహ్య శౌచం అంతఃశౌచం రెండూ అవసరమే అంటే బాహ్యం అంటే బాహ్య శరీరాన్ని స్నానాదులతో శుద్ధి చేసుకున్నట్ట ఇంత చెప్పిన భారతదేశంలో మనం చూస్తూ ప్రతి శుభ్రత లేకుండా ఎక్కువ ఉంటుంది ఈ దేశంలోనే అని ప్రపంచమంతా అంటుంది అవునా లేదా చక్కటి వస్త్రాలు కట్టుకుని చక్క స్నానం చేసుకుని కానీ శుభ్రంగా కనిపించడం కానీ లేదు ఎక్కడ పెడితే ఉమ్మేయడం తిరగడం వీటి పనులు ఎవరివి అసురులు కానీ ఇది బోధించింది భారతదేశం శుచి అంటే ఇది శుభ్రత ఇదని ప్రపంచంలో ఇతర నాగత నాగరికత కళ్ళు విప్పకముందు చూపించింది భారతదేశం అలాంటి భారతదేశంలో ఇప్పుడు కళ్ళు మూసుకుపోయి అసురు లక్షణాలు వ్యాపించిపోయి శుచి శుభ్రత లేకుండా ఇక్కడ అంత బాధాకరమైన అంశం కారణం ఇలాంటి విషయాలన్నీ కూడాను వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొనుక్కుతూ వినాల్సిన సబ్జెక్ట్స్ అని పక్కన పెట్టేశాం చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదు చిన్న పరిస్థితి ఇలాంటి దేశంలో రోడ్డు మీద వెడితే కాండ్రించిన చప్పులు వినబడకుండా వెళ్ళాం మహాక్షేత్రాలకు వెళితే పక్కనే పరం అసహ్యకరమైన విషయాలు శుచి అంత అవసరము అంటే బాహ్యంగా కనబడే శుచి అవసరము అదేవిధంగా కొంతమంది మేము చాలా మడితడి అంటుంటారు అసహ్యకరమైనది ఎప్పటిదో తెరదు ఉతికేరో లేదో తెలియదు ఒక ధావళి ఉతికి ధావళి వాడకూడదు అది వేరే విషయం కానీ మాసిక పడితే పారేసి కొత్తది వేసుకోవచ్చుగా లేదా శుభ్రంగా ఆరవేసిన వస్త్రం కట్టుకోవడం అన్నిటికంటే మంచిది అది ఉండదు అది ఎప్పటిదో అది అనుకున్న మాలిన్యమంతా పైగా ఇల్లు తుడిచిన మాలిన్యం కూడా ఒంటిగా రాసేసి వాళ్ళు కనబడుతుంటారు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం నీ అంతఃకరణం ఏంటో తెలియజేస్తుంది అన్నాడు ఇలాగా ఆచారం అనే పేరుతో కొంతమంది మరికొంతమంది ఇంకా చెప్పనే అక్కర్లేదు చుట్టూ పబ్లిక్ కన్సర్న్ లేకుండా చేస్తున్న పనులు చెప్పనక్కర్లేదండి పైగా ఇది మన నాగరికత కాదు భారతదేశం అంటే ఇది అని కొంతమంది చెడు వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు రెండు రోజులు అమెరికాకు వెళ్ళొస్తే మూడో రోజు డట్ ఇండియా అంటాడు అక్కడ ఒక చెత్తని జాగ్రత్తగా తీసుకెళ్లి చెత్తపుట్టలో పారేసేవాడు ఇక్కడొస్తే మాత్రం పవిత్రమైన అడవుల్లో అరణ్యాల్లో క్షేత్రాల్లోకి వెళ్ళి ప్లాస్టిక్ పాత్రల్లో తిని అక్కడే పని చెల్లిపోతాడు చెత్తపుట్ట కనబడ్డ వాళ్ళు కారుల్లో దిగి పనిచేస్తున్నారండి ఇక్కడ ఎంత బాధాకరమైన అంశం ఇలాంటి అసురులు ఎలాంటి దుర్గతులు పొందుతారో భగవాను చెప్తున్నాడు అయితే ఇది ఆధ్యాత్మిక శాస్త్రం అనుకుంటున్నాం భౌతికతను బాగు చేయడానికే ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకోండి ఇవన్నీ అప్లై జీవితానికి అన్వయించుకోవాల్సిందే ఆధ్యాత్మిక శాస్త్రం అందుకని జీవితం చివరంకమును వచ్చినప్పుడు తెలుసుకోవాల్సింది కాదు అందుకే ఎక్కడ చెప్తున్నాడు వేదాంత శాస్త్రంలో చెప్తున్నాడు శౌచం చాలా అవసరం అని చెప్తున్నాడు అయితే శుభ్రత గురించి ఇతర దేశాలు చెప్పే కానీ శుభ్రత పైన ఉన్న శౌచం గురించి భారతదేశం చెప్పింది శుచి శుభ్రత రెండు మాటలు ఇక్కడ బాహ్యశుద్ధి ఒకటి అంతఃకరణ శుద్ధి అంతఃకరణ శుద్ధి సద్గుణాల వరకు కలుగుతుంది అంతేకాదు మరొకటి శౌచంలో ప్రధానం అంటే స్థూల శరీరం మాత్రమే కాకుండా సూక్ష్మశుద్ధి అని ఒకటి ఉందండి సూక్ష్మము అంటే మన కంటికి కనబడిన దుష్ట శక్తులు సూక్ష్మంలో ఉంటాయి వాటిని ఆకర్షించేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి అశౌచం దుష్ట శక్తులను ఆకర్షించేవి ఉంటాయి అవి అశౌచం అనుకు అనిపించుకుంటాయి అవి లేకుండా ఉండడం శౌచం దీన్ని మన పెద్దవాళ్ళు తీసుకొచ్చినది మడి తడి ఇత్యాదులన్నీ కూడా అందుకు ఏర్పరచారు ఇవి తెలియక మనం అవి కూడా భౌతికంగా నిర్వచించడానికి ప్రయత్నం చేస్తాం కొంచెం అనాచారం అంటు ముట్టు మైల వీటి విషయం గురించి ఈ రోజుల్లో వేదాంతం మాట్లాడే వాళ్ళు కూడా సాహసించే చెప్తున్న మాటలు ఏంటంటే ఇవన్నీ పాటించిన అవసరం లేదు ఎక్కడ పెడితే ఎక్కడ తినొచ్చు ఎలా పెడితే అలా తినొచ్చు అన్నీ కలిపేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు వాళ్ళే పెద్ద విప్లవవాదుల్లాగా సంస్కరణ మాట్లాడుతుంటారు ఈ కుర్రకారు బాగుంటుంది చెప్పని కొడుతు వాళ్ళు కూడా ఆధ్యాత్మిక వాదుల అయిపోతుంటారండి ఇక్కడ కానీ ఆచారహీనం నపునంతే వేదాహాన్ని శాస్త్రం చెప్తున్నది ఆచారం లేనప్పుడు వేదము కూడా వాడిని బాగు చేయలేదు అన్నాడు ఎన్ని వేదాలు చదవండి వాడు బాగుకాడు ఇక్కడ కానీ సదాచారం అంత ముఖ్యం ఏ పురాణాలు పట్టుకుని ఏ శాస్త్రాలు పట్టుకుని ఇతిహాసాలు పట్టుకుని రాముడు కృష్ణుడు ఆదర్శం మనం చెప్తున్నామో ఆ గ్రంథాల్లోనే ఆచారం అంటే ఏంటో చెప్పారు ఇక్కడ మహాభారతంలో చెప్పారు రజస్వలాది నియమములు పాటించకపోతే ఎన్ని అసురశక్తులు వస్తాయో చెప్పారండి ఇక్కడ ఆ పర్వాలేదు ప ఏమైనా పర్వాలేదు లలిత శాస్త్రం చదవచ్చు అన్నాడంటే వాడు మహాపాతకం చేస్తున్నాడని అర్థం తెలుసుకోండి దానికంటే నాస్తికత్వం మంచిది ఇక్కడ తెలుసుకోండి దేవతలను లాగడానికి ప్రయత్నిస్తున్నావు నువ్వు ఎక్కడ అనాచారం ఉంటుందో ఎక్కడ అశౌచం ఉంటుందో అక్కడ దేవతాసక్తులు రావు ఇది తెలుసుకోండి అది గృహాలు శుచుగా ఉండాలి ఇవాళ స్నానం చేసి ఫ్రెష్గా ఉండవు కొత్త బట్ట వేసుకున్నంత మాత్రాన్ని సరిపోలేదు ఈ ఆచార వ్యవహారాలు చాలా అవసరము అందుకే మహావేదాంతాన్ని చెప్తూ చెప్తూ శాంతానుశాసన పర్వాలలోనూ భీష్మ పితామహుడు అద్భుతమైన వేదాంతాన్ని బోధిస్తాడు అలా పిండిచ్చేస్తాడు వెంటనే ఆచారకాండని చెప్తాడు ఇక్కడ ఎందుకంటే ఆచారశుద్ధి లేనప్పుడు నువ్వు వేదాంతం వినడానికి కూడా అర్హత లేదండి కొంతమంది ఈ మధ్యకాలంలో ఎంత ప్రమాదాలకు వస్తున్నాయంటే ఇంకా ఇంకా రాను రాను ఏమైపోతుందో భయం వేస్తుంది ఒక ఆవిడ అంటోంది నేను ఆటంకంతో బయట ఉన్నాను కానీ దేవుడికి వేవి కదా అని నేను వెళ్ళిపోయానండి లోపలికి గుళ్ళో కానీ ఎంత అంటే ఆ తల్లిదండ్రులను అనాలి కనీసం ఇప్పుడు ఆమెకు ప్రశ్న వేసుకుని వెళ్ళింది కొన్నాళ్ళు ప్రశ్న కూడా లేకుండా వెళ్ళిపోయే రోజులు వస్తాయి ఇతర మతాల వాళ్ళు అంటారు మాకేవేవి లేవు కదా అని అందుకే మీ ధర్మమే కాదన్నామని మనం చెప్పాలి ఇక్కడ నియమాలు ఎక్కడుంటాయంటే శక్తి ఎక్కడుంటే అక్కడ ఉంటుందండి ఆగమశాస్త్రాలు స్పష్టంగా రాశారు ఆలయం గొప్పదని ఏ ఆగమశాస్త్రం రాసిందో ఆగమంలోనే చెప్తారు ఒక రజస్వల స్త్రీ ప్రాంగణంలోకి ప్రవేశిస్తే బింబములో ఉన్న దేవతాశక్తి అక్కడ నుంచి నిష్క్రమిస్తుంది దేవత అంటే నీ నమ్మకం కాదు దేవత శాస్త్రం అది తెలియక ఇష్టానుసారం ప్రవర్తించండి పైగా పెద్ద విశాల హృదయాల్లాగా భగవంతుడికివేవి అంటావు కదండి భగవంతుడికి అంటావు వచ్చింది భగవంతుడికి పాపం లేదు నరకం లేదు నీకున్నాయేవి భగవంతుడికి అంటావు ఇది బాగా తెలుసుకో మరి గుళ్ళో భగవంతునే కదండి అక్కడ నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గంగ ప్రవహిస్తూ దాని మీద నువ్వు మూత పెట్టక్కర్లేదు కృష్ణానది ప్రవహిస్తుంటే దాని మీద మూత పెట్టక్కర్లేదు కానీ ఆ కృష్ణా ఇంటికి తీర్చుకొచ్చి కొండలో పెట్టుకుంటే మూత పెట్టుకోవాలి రెండో రోజైతే మార్చాలి తెలుసుకోవాలి సర్వవ్యాపకమైన పరమాత్మకి ఏ అంటూ సొంటూ లేదు కానీ నువ్వు విగ్రహం ఒక యంత్రం వంటే ప్రతిష్ట చేసుకున్నావంటే మాత్రం దాన్ని పాటించాలి విద్యుత్ శక్తిని ట్రాన్స్ఫార్మర్లో స్టోర్ చేసి ఇంటికి అప్లై చేస్తున్నప్పుడు విద్యుత్ శక్తి పవిత్రమైనది నాకు ఎంతో మేలు కలిగిస్తుంది ప్లగ్లో వేలు పెట్టుకోవడం తెలుసుకోండి దేని మర్యాదనికి ఉంటుంది కనుక సదాచారం గురించి అవహేళన చేస్తూ ఆధ్యాత్మిక వాదులు అనిపించుకుంటున్నారు అంటే సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని అర్థం ఇక్కడ పాటించగలిగినంత సదాచారం పాటిస్తేనే పరమాత్మ లభిస్తాడు తెలుసుకోండి ఇక్కడ లేనిపోను వెళ్ళిపోయి మీరే గొప్ప మేము కాదా ఇలాంటి వైషమ్యాలు వెళ్ళిపోతున్నారే తప్ప ఎవరు పాటించవలసింది వారు పాటించడం లేదు ఇక్కడ అందుకే ఆచారం చాలా ప్రధానం దైవీ సంపద ఉన్నటువంటి వారు సహజంగా ఆచారాన్ని పాటిస్తారు లేని వాళ్ళు నా శౌచం నాపిచ ఆచారో వాళ్ళకి శౌచం ఉండదు ఆచారం ఉండదు నాయన ఒకటి వాళ్ళ ప్రవృత్తి నివృత్తి ఉండదు అంటే చెయ్యవలసినవి చెయ్యాలి చెయ్యకూడనివి చెయ్యకూడదు అనేటువంటి లక్షణం ఉండదు శౌచం ఉండదు ఆచారం ఉండదు ఇటువంటి వాళ్ళ అసురులు ఆ సంపద కలవారు వీళ్ళ యొక్క సంఖ్య బాహుళ్యంగా ఉండే కాలం పేరు కలికాలం ఎక్కడ పెడితే అక్కడ బాహ్యశుభ్రత ఉండదు సదాచారం ఉండదు ఇక అంతఃుభ్ర దేవుడు ఎరుగు చెప్పడానికి ఏమన్నది కొంతమంది అంటారు ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏదైనా పెద్ద మాటలండి వినేస్తూ ఉంటారు చిత్తశుద్ధి ఉండాలి కానీ ఇవేవి అక్కడ లేదండి అని చాలా బాగుందండి ఇక్కడ అటు చిత్తశుద్ధి ఉంటే చాలు మురికి నీరు తాగమనండి వాణ్ణి చిత్తశుద్ధి ఉందిగా ఇలాంటి పిచ్చి మాటలు పట్టుకోకూడదు అక్కడ చిత్తశుద్ధి తెచ్చుకోవాలని చెప్పడం గురువుగారి ఉద్దేశమే కానీ ఇవన్నీ పాటిస్తూ ఉంటేనా సరిపోతుందా అయినా ధర్మం తెలుసుకో జ్ఞానం తెలుసుకో అంటారు అంతేగాని అవి పాటించద్దనలేదు అవి పాటించడం ఒక స్థాయి తర్వాత ధర్మజ్ఞానం కోసం తెలుసుకోవాలి కానీ చచ్చే వరకు వీటికే ప్రాధాన్యం ఇస్తూ ఉంటే ఎంతకన్నాండి అన్నాడు ఇక్కడ అందుకే సదాచారం అనే మాట ఇక్కడ చెప్పబడుతుంది సదాచారం అనే మాటకు అర్థం ఏంటంటే ఆచారము విచారము కలిపితే సదాచారం అయినా అన్నాడు చాలా గొప్ప మాట చెప్పాడు ఇక్కడ అంటే శాస్త్రం చెప్పిన నియమాలు పాటిస్తూ శాస్త్రం చెప్పిన భగవద్విచారణ ధర్మాచరణ రెండు కలిస్తే దాని సదాచరణ సదాచారం అంటారు అందుకే ఇందాక చెప్పినటువంటి పరుషత్వం మొదలైన ఆసు లక్షణాలు లేకుండా సదాచార పాలన చేస్తూ దయా మొదలైన లక్షణాలు కలిగి ఉంటే అప్పుడు దాని సదాచారం అనాలి ఇక్కడ శాస్త్రం చెప్పినటువంటి బాహ్యమైన ఆచారములు కూడా విచార ధర్మాదులతో కలిసినప్పుడు చదా సదాచారం అవుతుంది ఇక్కడ కానీ ఆసురీ గుణములు ఉన్న వాళ్ళకి శౌచం ఉండదు ఆచారం ఉండదు నా సత్యం తేషు విద్యతే వాళ్ళలో సత్యం అనేది ఉండసుమా కపటము కల్లా అబద్ధం ఆడకుండా ఉండలేడు ప్రతి చిన్నదానికి అబద్ధం ఏదో ప్రాణం మీదకి దేని మీదకి వస్తుందో వేరే విషయం అబద్ధం వాడికి అంత ఎప్పుడో పొరపాటు సత్యం పలికితే అదొక్కటే డైరీలో రాసుకుంటాడు వచ్చింది అది బాధ వాడికి సత్యం కూడా ఉండదు ఏం మొదలుపెట్టండి ప్రవృత్తి నివృత్తి తెలియదు శౌచము ఆచారము సత్యం వారిలో ఉండదు వాళ్ళు సత్యం ఉండదు సరికదా అసత్యం అప్రతిష్ఠంతే జగదాహురనీశ్వరం వాళ్ళు జగత్తు గురించి ఏం మాట్లాడతారంటే వాళ్ళ దృష్టిలో జగత్తుకి నిర్వచనం ఇది అసత్యం అంటే జగత్తంతా అసత్యం అప్రతిష్టం దీనికంటూ ఎవడో ఆధారం లేడు పైగా దీనికి ఎవడో నియామకుడిని ఈశ్వరుడు కూడా లేడు అంటే నాస్తికత్వం అయితే ఇక్కడ జగత్ అసత్యం అనే మాట ఉన్నది దీన్ని పట్టుకుని జగన్మిథ్యావాదులు జగత్తు మిథ్యా బ్రహ్మమే సత్యమని చెప్తుంటారు కదా వాళ్ళందరూ ఆసు గుణాలు అనకూడదండి ఇక్కడ జాగ్రత్తగా చేసుకోవాలి బ్రహ్మవేత్త జగత్తు అసత్యం చెప్పడం వేరు ఆసుయ గుణాలు ఉన్నవాడు జగత్తు అసత్యం చెప్పడం వేరు రెండుకి చాలా తేడా ఎందుకంటే అద్వైత రహస్యం అర్థం కాని వాళ్ళు ఈ వాక్యం పట్టుకుని అద్వైతాన్ని కూమర్శి చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సమాధానం చెప్తున్నాను అక్కడ బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్న మాటలో బ్రహ్మ సత్యమని ఎరుక్కువాడి దగ్గరుంది తర్వాత జగన్మిథ్య అన్నాడు కానీ జగత్ అసత్యం అని లేదు బాగా తెలియాలి బ్రహ్మం ఎలాంటి సత్యమో జగత్తు అలాంటి సత్యమైతే ఇద్దరు బ్రహ్మములు ఉంటారా ఉన్నది ఒకటే బ్రహ్మం బ్రహ్మము తప్ప మరొకటి కనబడుతోంది అంటే బ్రహ్మము ఒక్కడే ఉన్నాడని ప్రతివాడు ఒప్పుకుంటే బ్రహ్మము తప్ప మరొకటి కనబడుతుంది అంటే రెండో దున్నట్ట అంటే నువ్వు బ్రహ్మం యొక్క పూర్ణతలు అంగీకరించలేదు కదా రెండోది జగత్ అనుకుంటున్నావు కానీ జగత్తు కూడా బ్రహ్మం యొక్క స్వరూపమే ఎరుక్కలగాలి అది చెప్పేది ఇక్కడ ఆ అది ఇక్కడ చెప్పడం లేదు వీడి దృష్టిలో అసత్యం జగత్ అంట ఎలాగూ అంటే భగవత్పాల్ వారు చెప్తారండి యథావయం అనుతప్రాయా తథా ఇదం జగత్ సర్వం వీడెలా అబద్ధాలు కోరో ప్రపంచం కూడా అలాంటి అబద్ధాలే అంటుంటాడు ఏమిటండి ఈ ప్రపంచం ఎప్పుడు మారుతుందండి ఈ ప్రతివాడి ఇదే ఎప్పుడు ఇదే బాధ వీడికి వాడు ఇంకోటి మంచి అనేది చూడవాడు ఒకసారి కృష్ణపరమాత్మ ఇద్దరికి పనులు పంపించి పంపించట నాయన ఎవరైనా మంచివాళ్ళు కనబడితే తీసుకురాను ఆయన అన్నాడు ఇక్కడ వెంటనే ఇద్దరు వెళ్ళారు దుర్యోధనుడు ధర్మరాజు దుర్యోధనుడు వచ్చాడు మొత్తం తిరిగాను నేను తప్ప ఎవడు మంచివాడు కనిపించట్లేదు అన్నాడు ఇక్కడ ధర్మరాజు వచ్చాడు ఆయన అన్నాడు అందరూ మంచివాళ్ళు నేను తప్ప ఎందరు నేను తెచ్చేది అన్నట్టు ఇక్కడ చూడండి ఇక్కడ ఇద్దరు ఒకే ప్రపంచం తిరిగారు దృష్టి చూశారా ఇక్కడ అలా వీళ్ళు ఏమనుకుంటారే వీడు ఎలాంటి దురాచారవంతుడు ప్రపంచమంతా దురాచారం అనుకుంటాడు వీడిని వీడి మంచి అనుకుంటుండే ఇక్కడ వీడి కళ్ళు అలాంటివి అందుకే యథావయం అనుతప్రాయా తథా ఇదం జగత్సర్వం అసత్యం ఇలా అనుకుంటుంటారు పైగా జగత్సర్వం అసత్యం అనే మాటకి ఆసురీ గుణానికి ఒక అందమైనటువంటి అన్వయం ఒకటి ఉందండి ఇంకా లోతుగా వెళితే మీరు పరిశీలించండి ఈ నాస్తికు లేని వాళ్ళు ఎలా మాట్లాడతారు వాడు ఒకటి ఒప్పుకుంటాడు జాతస్యకి ధృవ ఇది వాడు ఒప్పుకుంటాడు పుట్టినవాడు చావక అంటే ఎందరో చచ్చిపోతున్నారు కదా నేను మాత్రం చచ్చిపోతానా నేను పుట్టాను నేను చచ్చిపోయిన తెలియదు కదా నేను పుట్టాను కనుక బ్రతికే ఉంటాను అనుకుంటాడు వాడు అనుకోని అండి అనుకుంటాడా అక్కడ మాత్రం ఒప్పుకుంటాడు ఎందుకంటే అందరూ చచ్చిపోతున్నారు కనుక నేను చచ్చిపోతాను అనుకుంటాడు వీడు చచ్చిపోయాక నేను చచ్చిపోయాను అనుకోడుగా చావకముందే అనుకుంటాడు అందరినీ చూడడం వల్ల కానీ వాడు కూడా జాతసిక దృవమృత్యు ఒప్పుకున్నాడు వాడు ఎలా సమర్థిస్తాడు తెలుసా మనం దైవీ సంపద ఉన్నవాళ్ళు పుట్టిన వాళ్ళు అలాగూ మరణించక తప్పదు కనుక మరణించే లోపలే జాగ్రత్త పడి మళ్ళీ చావు పుట్టుకుని చక్రంలో పడకుండా పరమాత్మను చేరుకోవాలి అనుకుంటాడు దైవీ సంపద కలివాడు వీడు ఒప్పుకున్నాడు పుట్టినవాడు మరణించక తప్పదు అదే జగత్తా సత్యం వీడు ఎలా పుట్టిన వాళ్ళ మూడు నాలుల్లో పోతాం అది మూడు నాలుల్లోనూ తెగ అనుభవించాలి సుఖపడాలి అది ఇక్కడ అది అవ్వనమన్న తిరిగి రాదు ఒకటే బతు కొందరు అంటూ ఈ మధ్య కొటేషన్ వచ్చింది ఒకటే జీవితం మనకుంది కనుక దీన్ని జాగ్రత్తగా చేసుకోవాలి అది భారతీయుడు ఒప్పుకోకూడదు ఒక జీవితం కాదు ఇంకా బోల్డ్ జీవితాలు ఉన్నాయి తెలుసుకోండి ఇక్కడ బోల్డ్ ఉన్న ఒకటే జీవితం మాట అనగాలి దమ్ముండాలండి ఆఖరి జన్మ ఉన్న ఆ మాట అనాలి కానీ ఒకటే జీవితం ఉంది కనుక మనం చక్కగా ఉండాలి ఒకటే జీవితం కాదు బోల్డ్ జీవితాలు ఉన్నాయి కనుక చక్కగా ఉండవు ఎలాగో చచ్చేవాడికి చక్కగా ఉన్నా ఒకటే ఎలా ఉన్నా ఒకటే తర్వాత ఉండని అనుకునేవాడికి జాతస్య ధ్రువ మృత్యు ధ్రువంజన్మ మృతస్యచ అన్నప్పుడు పరిపూర్ణమైన ఆస్తికత వస్తుంది కదా వాడు జాగ్రత్త పడాలి కానీ వీడి సిద్ధాంతం ఎలా ఉంటుందంటే జీవితం అన్నది మూడు నాళ్లని ఎవ్వనమన్నది తిరిగి రానిదని కాబట్టి ఏం చేయాలి ఇప్పుడే సుఖపడిపోవాలి ఇప్పుడే భోగాలు అనుభవించాలి ఆఖరికి రుణం కృత్వా ఘృతం పిబేత్ అంటే అప్పు చేసినా సరే విందులు ఆరగించు తర్ చచ్చిపోతే అప్పుల పర్వాలేదు అంటాడు ఇక్కడ మనమేమంటాం అప్పు చేసి వచ్చావు అనుకో తీర్చడానికి నాన్న పనికిమాలను జన్మలు ఎత్తాల్సి వస్తుంది అంట చూశారు ఇక్కడ అందుకే వాడు అసత్యం జగత్తు అసత్యం అని వాడు చెప్తాడు కానీ ఈ కోణంలో కాదు తెలుసుకో అప్రతిష్టం రెండవ మాట జగత్తుకు ఒక ఆధారం అనేది లేదు ఇది పుడుతోంది పోతోంది అంతే వీళ్ళందరూ ఆధారం ఎవడున్నాడు ఆధారం ఏంటంటే శాస్త్రం ఏం చెప్తుంది జగత్తు నడవడానికి ఆధారము ధర్మము ఉంటుంది ఈ ధర్మాధర్మాలు రెండూ లేవు అంటాడు వీడు అది అప్రతిష్ట అనే మాటకి నాస్య ధర్మాధర్మౌ ప్రతిష్టవు అత అప్రతిష్ట అని అర్థం చెప్పారు అంటే జగత్తుకి ధర్మము అధర్మము ఈ రెండు చాలా ముఖ్యంగా అయినా ధర్మం వల్ల నిలబడుతుంది అధర్మం వల్ల దెబ్బతింటుంది అందుకే ధర్మమే జగత్ ప్రతిష్ఠ ధర్మో జగత్య ప్రతిష్ జగత ప్రతిష్ట ధర్మో జగత్ ప్రతిష్ఠ సూత్రం అంటే జగత్తుకు ప్రతిష్ట ధర్మము ప్రతిష్ట అంటే ఆధారము జగత్తుకు ఆధారమేది ధర్మం అందుకే ధర్మంలో ఉంటే నువ్వు జగత్తు బాగుంటుంది అని పెద్దలు చెప్పారు ఆ ఆధారాలేం లేవు ఎవడు చూడొచ్చాడు ధర్మం వల్ల అధర్మం వల్ల మాత్రమే సుఖ దుఃఖాలు కలుగుతాయి అవి చూడొచ్చాడు నువ్వు ఈ శరీరంతో సుఖం అనుభవించు అని మాట్లాడేవాళ్ళు అదేవిధంగా వాళ్ళు మరొకటి అంటే అట్ట అనీశ్వరం ఈశ్వరుడని వాళ్ళేడు ఈ లోకవంతాల్లో నడిచిపోతుంది ఈశ్వరుడు ఎవడే మధ్యలో చూసావా పెట్టేవా కనబడని ఈశ్వరుణ్ణి నమ్ముకునే కంటే కనబడే సుఖాలు కనబడే వస్తువులు వీటినే చూసుకో వినడానికి చాలా బాగుంటాయి పైగా అనడానికి కూడా బాగుంటాయి దీనివల్ల మనకు ఒక ధైర్యం వస్తుంది ఇలాంటి మాటల వల్ల ఏమని తప్పు చేసినా పర్వాలేదు పాపం చేసినా పర్వాలేదు ఇక్కడ వీడికి ధైర్యం కానీ ఇలాంటి స్వభావం వల్ల సమాజం మొత్తానికి ప్రమాదం అవునాలేదు చూడండి అందుకో నాస్తికవాది సమాజానికి చీడ పురుగు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం వాడి వల్ల వాడు ఏ పాపానికైనా తెగిస్తాడు ఎందుకంటే నమ్మకం లేదు కదా ధర్మం మీద ధర్మాధర్మాన్ని గమనించి శిక్షించే భగవంతుడు ఒకడు ఉన్నాడు అనేటటువంటి నమ్మకమే అడగలేదు ఆ నమ్మకం లేనివాడు అసురు గుణం చెందిన వాడు అంటే నచ ధర్మాధర్మస్య వివక్ష అశ శాసిత ఈశ్వర విద్యతే ధర్మాధర్మాలను పరిశీలించి దేని ఫలం దానికి ఇచ్చేటటువంటి ఒక శాసకుడు ఉన్నాడు అన్నది వీడు ఒప్పుకోడు వాణ్ణి జగదాహురనీశ్వరం అన్నారు జగత్తు ఈశ్వరహితం అని మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ అలాంటి వాళ్ళని మనం చాలామందిని చూస్తూ ఉంటాం అపరస్పర సంభూతం అపరం పరం అపరస్పరం అంటే అది ఇది ఒకరికొకరు ఈ ఒకరికొకరు కలియడం వల్లే జగత్తు పుట్టింది అంతేగాని ఈశ్వరుడు వల్ల కలగలేదు ధర్మాధర్మాల వల్ల జరగడం లేదు ఒకరికొకరు కలియడం వల్ల జరిగింది ఒకరికొకరు కలియడం అంటే కామప్రయుక్తయో స్త్రీ పురుషయో అన్యోన్య సంయోగాత్ జగత్ సంభూతం కామప్రవృత్తి కలిగిన స్త్రీ పురుషుల వల్ల జగత్తు కలిగినది కానీ జగత్తుకి కారణమేమిటి కామయేబ కారణం కామమే కారణం అని సిద్ధాంతం చేస్తారు ఇది లోకాయుత దృష్టికోణం లోకాయుతుకుల యొక్క దృష్టికో లోకాయుతులు అంటే నాస్తికులండి వాళ్ళకి కనబడే లోకమే సత్యం పరలోకాన్ని విశ్వసించరు పరమేశ్వరుడు ఉనికిని అంగీకరించరు ఇలాంటి వాళ్ళ సంఖ్యే ఎక్కువ ఉంటుందండి లోకంలో మరి కొంతమంది దేవుడి దగ్గరకు వస్తారంటే ఒక ట్రైస్ చేసి చూద్దాం మంచి జరుగుతామో అంటున్నారు అందరూ పవర్ఫుల్ గాడ్ పవర్ఫుల్ గాడ్ అంటున్నారు కనుక నేను వీళ్ళు మొక్కుకుంటాను తేరలేదనుకో మరో మతంలోకి మారిపోదాం ఇలాంటి వాళ్ళందరూ అసురులే తెలుసుకోండి ఇక్కడ మరి వాళ్ళు కూడా ఆస్తికులు కదండి వాళ్ళ ఆస్తికులు అనర్థం మొత్తానికి ఆసురీ ఉన్న ఉన్నవాళ్ళు అసత్యం అప్రతిష్ఠంతే జగదాహురని ఈశ్వరం జగత్తుని అసత్యమని అప్రతిష్ఠమని ఈశ్వర రహితమని భావిస్తూ ఉంటారు పై ఎలా పుట్టిందంటే అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం కామమే హేతువుగా ఈ జగత్తు కలిగింది అన్నది వాళ్ళ సిద్ధాంతం ఈ దృష్టిని అవలంబించడం వల్ల ఇది వాళ్ళ థీరీ అండి ఇంతవరకు వాళ్ళ థీరీ వాళ్ళ యొక్క కాన్సెప్ట్ దీనివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మాన అల్పబుద్ధయ ఈ దృష్టిని వాళ్ళు పట్టుకోవడం వల్ల చూడండి ఇటువంటి దృక్కోణం ఉంటే దీనివల్ల వాళ్ళు నష్టాత్మాన వాళ్ళు ఆత్మనష్టమవుతుంది ఆత్మనష్టం అంటే వాళ్ళల్లో ఉన్న పరమాత్మను వాళ్ళు అసలు తెలుసుకోలేరు వాళ్ళు నష్టపోయినట్టే అదొక అర్థం అదేవిధంగా నష్ట ఆత్మాన నష్టాత్మాన అంటే నష్టస్వభావాహ అని అర్థం ఆత్మశబ్దాన్ని స్వభావం అని కూడా అర్థం ఉంది కదా నష్టస్వభావా అంటే విభ్రష్ట పరలోక సాధనా అన్నారు భగవత్పాల్వారు అంటే వాడు ఆత్మ ఎందుకు న నష్టమైపోయింది అంటే మంచి గతులు పొందడానికి సాధనలు వాడు ఇంక చెయ్యడు అంతే కదా మంచి గతులు పొందే సాధనలన్నీ ధర్మంలో ఉంటాయి వాడు ధర్మాన్ని అంగీకరించలేదు కదా ఎప్పుడైతే ధర్మాన్ని ధర్మపరమైన సాధనలు లేవు గనక ఇంకా వాడికి సద్గతికి ఏ అవకాశం లేదు మోక్షం దాకా ఎందుకు మళ్ళీ మంచి పుట్టుకలకి అవకాశం లేదు మంచి స్థితులకి అవకాశం లేదు వాడు పాపం పెరిగిపోతే ఇక్కడే దుఃఖం అనుభవిస్తాడు లేదా తర్వాత దుర్గతులు అనుభవిస్తాడు అందుకే విభ్రష్ట పరలోక సాధనా ఇంతకంటే ఉత్కృష్ట స్థితి పొందడానికి ఉన్న సాధనాలన్నీ చేజార్చుకున్నాడు గనక వాడు నష్టాత్మాన తనని తాను దెబ్బతీసుకున్నవాడయ్యాడు ఆ బుద్ధి అలాంటిది అల్పబుద్ధయ అల్పబుద్ధి అండి వాడు క్షుద్రబుద్ధి కనబడుతున్న జగత్తే సత్యం కామం వల్లే కలుగుతోంది అనేటువంటి ఆలోచన అల్పము ఇది తెలుసుకోండి పరమాత్మ అస్తిత్వాన్ని అంగీకరించనంత వరకు అన్ని విజ్ఞానాలు అల్ప విజ్ఞానాలే ఇది గమనించవలసిన ప్రధానమైన అంశం ఇక్కడ వాళ్ళ పేరు అల్పబుద్ధయ అటువంటి వారు ఏం చేస్తారు తెలుసా ఇంకా తర్వాత పని ఇది కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ వల్ల వాళ్ళకి నష్టాత్మాన అల్పబుద్ధయ దానితో వాళ్ళ పనులు ఏమిటంటే ప్రభవంతి ఉగ్రకర్మాణ క్షయాయ జగతో హిత వాళ్ళు ఉగ్రకర్మలు చేయడానికే సిద్ధపడుతూ ఉంటారు ప్రభవంత సమర్థులవుతారు దేనికి ఉగ్రకర్మాణ క్రూర కర్మలు ఆచరించుతూ ఉంటారు దేనికి జగత అహిత క్షయాయ జగత్ క్షయాయ జగత్తుకి నాశనం కోసం అహితులే జగత్తులో ఏ ఒక్కరి హితం కోరుకోకుండా జగన్నాశనానికి ప్రయత్నిస్తారు మొత్తం అసులు చరిత్రంతో మీ ఇదే కనబడుతుంది ప్రతివాడు జగన్నాసనం కోసం ప్రయత్నించిన వాడే ఎందుకంటే నేను బాగుంటాం నువ్వు బాగుండు లేదా నువ్వు బాగుండడానికి నేను సహాయపడతాను వల్ల ప్రమాదం లేదండి వాడు బాగున్నాక ఇంకొకరు బాగుండకుండా ఉండడం కోసమని ఆయుధాగారాలు ఏర్పరిచి నూతనమైనటువంటి రోగాన్ని సృష్టించి పంపిస్తున్న అసుర జాతులు అసుర దేశాలు ఎన్నున్నాయో మీరు ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఆ అసురత్వం జగద్వినాశకరం అని భగవానుడు చెప్తున్నాడు ఇక్కడ అంటే అప్పుడప్పుడు కాలంలో ఇలాంటి అసుర గుణాలు కనబడుతుంటాయి ఇప్పుడు అవే ఎక్కువ కనబడుతున్న కాలంలో మనం ఉన్నాం సంపాదించుకున్న భౌతిక విజ్ఞానాలు కూడా జగత్తుని దెబ్బతీయడం కోసమే వినియోగించే వాళ్ళందరూ అసురులే ఎందుకంటే వాళ్ళకి అసలు కనబడే ప్రపంచమే సత్యం కనుక పైగా ఒక పెద్ద లక్షణం ఏంటంటే నాస్తికత్వం ఉంటేనే వాడు మేధావి అని ఒక భ్రాంతి దశాబ్దాల నుంచి పట్టేసిందండి ముఖ్యంగా భారతీయులకి ఇతరులు దుర్మార్గులైనా వాళ్ళ మతాన్ని వాళ్ళు నమ్ముతారు కానీ ఇక్కడేంటంటే వీడి సైంటిస్టు ఇచ్చాది పేర్లు కాస్త ఇంటలెక్చువల్ అనిపించుకోవాలి అనుకుంటే వాడు ముందు నాస్తికంగా మాట్లాడాలి వీలైతే రామాయణమో భారతమో అందులో ఉన్న రాముణ్ణి కృష్ణుడు తిట్టాలి అటువంటి వాడిని మేధావిని అంగీకరిద్దాం వీలైతే అవార్డులు కూడా ఇలాంటి కాన్సెప్ట్ ఏర్పడిపోయింది మనకి ఇక్కడ ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే జగద్ధితం దెబ్బతింటోంది నాస్తికత్వాన్ని పెంపొందిస్తున్నాడు దానివల్ల ఎవరికి ప్రయోజనం చెప్పండి ఇక్కడ పైగా నువ్వు సుఖంగా బతుకోవాలి ప్రయోజనం సుఖంగా బతకడం సుఖంగా బతకడం సుఖంగా బతకడం సుఖంగా బతకడమే జీవితాన్ని గోల్ని మనం నిర్ణయించుకున్నాం దానికోసం ఏదైనా చేయొచ్చు అనే పద్ధతిలోకి అదే పిల్లలకి నేర్పుతున్నాం సుఖంగా బ్రతకడానికి మెలకువలు నేర్పడమే విద్య అయిపోయింది ఇప్పుడు కానీ ధర్మంగా బ్రతకడం ఎలాగో నేర్పలేకపోతున్నావు బ్రతకలేకపోతున్నావు ఇక్కడ చూడండి కేవలం తన సుఖమే పరమార్థమునుకునేవాడు అల్పబుద్ధి కలవాడు నష్టాత్మకుడు వాడు ఉగ్రకర్మలు చేయడానికి ఎటువంటి తెగింపుగానే సిద్ధంగా ఉంటాడు వాడు అదే ఉగ్రకర్మాణ ప్రభవంతి అంటే చెడ్డ పనులు చేయడానికి తెగిస్తాడు తెలుగులో మంచి అనువాదం ఇక్కడ దానివల్ల ఏం చేస్తుందంటే క్షయాయ జగత జగత్తు నాశనానికై ప్రవర్తిస్తాడు ఎందుకంటే జగత్తిక అహితుడు వాడు అహితుడు అంటే శత్రువు జగత్తు హితానికి దెబ్బతీసేవాడు జగద్ధితం అనే మాట లేదు వాడికి జగత్ అహితుడు కానీ తిరుగుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు అసుర గుణలతో పుట్టినటువంటి వారు తెలుసా అంతేకాదు కామమాశ్రిత్య దుష్పూరం దంభమాన మదాన్వితా మోహాద్గృహిత్వా సద్గ్రాహాన్ ప్రవర్తన్ అశుచివ్రతా ఇంత అసురు లక్షణార్ చూడండి వాళ్ళు ఎప్పుడు పట్టుకునేది ఏంటంటే కోరిక ఏదో ఒక కోరిక ఆ కోరిక తీర్చుకోవాలి అది ఒక్కటే ఎప్పుడు వాడి లక్ష్యం ఆ కామం కడుపు ఎవడే నింపగలడండి కామం కడుపు ఎవడు నింపలేడు దాని దుష్పూరం అంటే దాన్ని నువ్వు ఫుల్ఫిల్ చేయలేవు అని అడిగడ దాన్ని ఎప్పుడు నింపలేవు నింపలేని కామాన్ని నింపుకోవాలనుకుంటూ ఈ కోరిక తర్వాత ఆ కోరిక ఆ కోరిక తర్వాత ఆ కోరిక చేస్తూ అని కోరికలు తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంటే కొత్తవి పుడుతుంటాయి కానీ కోరికలు తీరాం అది ఇక్కడ చూపిస్తున్నాడు దుష్పూరం అనే మాట అంత చక్కగా వేసేది కామమాశ్రిత్య దుష్పూరం దానివల్ల దంభమాన మదాన్విత దంభము మానము మదము ఇవి ఏర్పడతాయి వాడికి వాటిని ఇప్పుడు నిర్వచించక్కర్లేదుగా ఇందాకే చెప్పుకున్నాం దంభమాన మదములు ఏర్పడతాయి మోహా గృ గృహిత్వా అసద్గ్రహాన్ అసద్గ్రహాన్ అంటే మిథ్యా సిద్ధాంతాలు అంటే వాడికి వాడు కొన్ని సిద్ధాంతాలు మీకు తెలుసలేదు నాస్తికులకు కూడా మంచి శాస్త్రాలు ఉంటాయి తెలుసా వాళ్ళు కూడాను ఇంట్రడక్షను ఎక్స్ప్లెనేషను కన్క్లూజను పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇవన్నీ రాయగలరు వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళు అవి శాస్త్రాలను మనం భ్రతి భ్రమ చెందిపోతాం నాస్తిక సిద్ధాంతాలు అవి అసద్గ్రహాన్ అనే మాటకు అర్థం మిథ్యా సిద్ధాంతాలు ఇంకొక అర్థంలో అసద్గ్రహాన్ అంటే అశుభనిశ్చయా అన్నారు ఇక్కడ అంటే చెడ్డ పట్టుదల గ్రహం అంటే పట్టు అసద్గ్రహా అని అంటే చెడ్డ పట్టుదల అంటే చెడు చెయ్యడానికి మొండి పట్టుదల పడతారు ఎవడు చెప్పినా వినడు చేసి తీరతానంటాడు ఎందుకంటే కోరిక ఒకటి ఉంది కదా దుష్పూరమైన కోరిక నింపరాని కోరిక దానితో దంభమానన్ మధాన్వితుడై మోహము చేత అనగా అవివేకంచేత గృహిత్వ అసద్గ్రహాన్ మొండి పట్టుదల చెడు ఉంటాడు ఒక్క అసద్గ్రహాన్ని శబ్దానికి ఇన్ని అర్థాలు మిథ్యా సిద్ధాంతాలు ఏర్పరుస్తాడు అశుభ నిశ్చయాలే కలిగి ఉంటాడు నిశ్చయం అంటేనే పట్టండి ఎలాగైనా ఇది సాధించాలి ఇదే కరెక్ట్ అని తాపట్టిన కుందేటికి మూడే కాలు అని మీరు ఉంటారు మీరు అది సిద్ధాంతం అది అశుభనిశ్చయం చెడ్డ పట్టుదల కలిగి ఉంటారు మొండి పట్టుదల ఎవడని చెప్పండి ఇదే చేస్తా అలాంటి వాళ్ళు ఉంటారు అందుకే వాళ్ళకి కానీ తెలివితేటలొస్తే ఆ మొండి పట్టుదలని సిద్ధాంతం చేస్తారు అది పది మందికి బోధిస్తారు ఇక్కడ ఇటువంటి వారు వాళ్ళు అశుచివ్రతహా అశుచివ్రతాలు చేస్తూ ఉంటారు అన్నాడు అంటే వాళ్ళు వ్రతం చేస్తారు వ్రతం అంటే మనం చెప్పుకుని నియమంగా చేసేది పట్టుదలతో చేసేదే వ్రతం ఇది గొప్పది అని చేసేదే వ్రతం వాళ్ళు మిథ్యా సిద్ధాంతం ఏర్పరచుకుని అది తప్పవలేదు గొప్పది లేదు అనుకుని శాస్త్ర విరుద్ధముగా ప్రవర్తిస్తారు గనక అశుచివ్రత అశుచి అంటే శాస్త్ర విరుద్ధ ఆచరణ శాస్త్ర విరుద్ధమైన వాటిని పట్టుదలతో ఆచరించే వారిని అశుచి అంటారు కొంతమంది చూడండి అది శాస్త్ర విరుద్ధం అంటే తప్పకుండా చేద్దామని చూస్తారు ఎందుకంటే వాడు అన్నాడుగా శాస్త్ర సమ్మతమని కనుక వాడు అన్నాడని కావాలని చేస్తుంటారు అటువంటి వాళ్ళని ఏమనాలి అసుచివ్రత పైగా గమనించవలసింది ఏంటంటే వాడు ఎప్పుడు శాంతిగా ఉండరు వాడికి ఎంత ఎందుకంటే కోరికలు తీరుతున్నాయి కదండీ ఉండొచ్చా ఉండడు మనం అనుకుంటా వాడికి ఇన్ని కోరికలు తిరిగి హ్యాపీగా ఉన్నాడని రావణాసురుడు అన్ని లోకాల నుంచి అన్నీ తెచ్చుకున్నాడు అప్సరస బంధించాడు కానీ ఎప్పుడు శాంతి కలిడు తెలుసా ఇంకా అవి తెచ్చియ్యాలి ఇవి తెచ్చియ్యాలి వాడి మీద వీడి మీద ఏ ముల్లోకాలు గదిపితే ఆ జనస్థానంలో పద్నాలుగు వేల మంది పోయారు అను కానీ ఎక్కడ పౌరుషం వచ్చేసింది వాడికి నాశనం చేయాలనుకున్నాడు ఒక పతివ్రతాస్త్రిని చెరబెట్టి తెచ్చాడు ఎందుకు కామమాసరిచే దుష్పూరం దానివల్ల దానివల్ల మొండి ఎవడు చెప్పినా వినలేదు ద్విధా విభజ్య నన్ను రెండుగా చీరినా నేను మాట వినను అన్నాడు యుద్ధకాండలో వాడికేం తెలియదా చాలా గొప్ప మేధావి సామాన్యుడా మేధావి అసురుడు అసురుడు బుద్ధి అది అసగ్రహాన్ అసుచివ్రత అంటే ఇది అర్థం అండి మొండి పట్టుదలతో అంటున్నాడు నన్ను రెండుగా చీల్చినా నేను మారను ఎందుకంటే స్వభావం దురతి స్వభావం ఏమిటి దాటలేడు కదా అన్నాడు ఏ స్వభావం అసురస్వభావం దాటలేడు కదా అది అక్కడ ప్రకటించారండి స్వభావత అసురుడైతే ఇంత ప్రమాదం ప్రభావత అసురుడైతే ప్రవచనం విని మారగలడు స్వభావత అసురుడైతే మారడు ఇది ఎలాంటిదంటే టమాటా పండు బయట బురద వచ్చిందనుకోండి కడిగితే పోతుంది లోపల పురుగు పట్టింది అనుకోండి పారేయాల్సిందే ఇది తెలుసుకోండి ఇక్కడ స్వభావం అంటే పురుగు పట్టడం ప్రభావం అంటే బయట బురద పట్టడం కదా కానీ చెప్పినా మారలేదంటే స్వభావం ఇంకా వాడు పని చేల్చాల్సిందే వాడికి చెప్పేశాడు రెండుగా చీల్చి మారను మారడు కనుక చీల్చేయాలి వాడికి చెప్పుకున్నాడు అక్కడ మాల్యవంతుడితో అంటాడు ఈ మాట యుద్ధకాండలం అది విషయం ప్రవర్తంతే అశుచివ్రతా మోహాద్ గృహిత్వా సద్గ్రాహాన్ మొండి పట్టుదల్లు మొండి సిద్ధాంతాలు స్వీకరించి అశుభ నిశ్చయాలనే ప్రధానంగా పెట్టుకుని దానికి తగ్గ అశుచి చేస్తూ ఉంటాడు వాడికి చింత ఉంటుందే ఎప్పుడు ఏదో ఒక చింత పీస్ఫుల్గా ఒక్కరోజు ఉండేది ఎన్ని ఉన్న చూడని కొందరు ఏదో పెట్టుకుంటూ ఉంటారు అది లోకంలో మనం చూస్తూనే ఉంటాం ఏముంటే హాయిగా ఉండొచ్చు అని మనం అనుకుంటాం అవన్నీ ఉన్నవాడిని ఒక్కసారి పరిశీలించాను వాడికోడు చింత ఎప్పుడు వదలదు అందుకే ఒకప్పుడు ఎదువు వెళుతూ వెళుతూ ఒక ఆయన చూశాడు పరమానందంగా ముఖం వెలిగిపోతుందండి ఆయనది ఏ ఎప్పుడు హాయిగుంటాడు చూశాడు ఆయన ముఖం ఎప్పుడు హాయిగుంది నేను ఎప్పుడు ఏదో టెన్షను ఏదో వర్రి ఏదో ఆందోళన ఎందుకు నేను ఇలా ఉన్నాను ఆయన ఎందుకు అలా ఉన్నాడు ఏముంటే దుఃఖం ఉండదు అవన్నీ నా దగ్గర ఉన్నాయి అవి ఒక్కట్లేవు ఆయన దగ్గర మరి ఎందుకు ఆయన ముఖం అంత ప్రశాంతంగా సంతోషంగా ఉంది నా ముఖం ఎందుకు ఇలా ఉంది అనుకున్నాడు అది కొంత మంచిది ఎప్పుడు ఏదో అశాంతత నాకు ఉందని నా మొహం చెప్పేస్తుంది ఆయన ఎప్పుడు శాంతమే ఆమె ముఖం చెప్తుంది ఒక్కసారి మఠం వేసుకు కూర్చున్నాడు స్వామి ఏ దేని వల్ల సుఖము శాంత వస్తాయని నేను విన్నా అని అవన్నీ పోగు చేసుకున్నా కానీ నాకేం రాలే అవేవి నీ దగ్గరలో నువ్వు దేనివల్ల సుఖంగా ఉన్నావు అనగానే చిరునవ్వు జ్ఞానం వల్ల అన్నాడు అయితే చెప్పిన ఆయన అయితే మఠం వేసుకో అని చెప్పాడు మఠం వేసుకున్నవాడు యదు మహారాజు బోధించిన వాడు దత్తాత్రేస్తాం కనుక ఈ ప్రవృత్తుని వాళ్ళ యదు మహారాజని నేను అసలు ప్రవృత్తి అనలేదు శాంతి గురించి చెప్పడం కోసం చెప్పాం ఎప్పుడూ ఏదో చింత చింత చింత చింత అది లేకుండా ఒక్కరోజు ఉండదు చింతా అపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితా వాడి చింత ప్రళయం వరకు ఉంటుంది అన్నాడు ఇక్కడ అపరిమేయం లెక్కలేని చింత ఎప్పుడూ ఏదో ఒక చింత అంటే మనస్సుని రెస్ట్లెస్నెస్ అంటారు ఈ మాటకు సరిగ్గా ఎప్పుడు అశాంతి శాంతంగా ఉండడు అపరిమేయం అపరిమేమంటే కొలత కందనటువంటిది ఎంతవరకు ఉంటుందా చింత ప్రళయాంతాం ఉపాశ్రిత ప్రళయం అనే మాటకు మనం గతంలో చెప్పుకున్న మరణం వాడికి మరణం వరకు ఉంటుంది అంటే అర్థం అక్కడి వరకు చింత ఉంటుంది ప్రళయం అనే మాటలు మరొకటి ఉంది అర్థం ఉంది మళ్ళీ మరణం వరకు ఉంది కనుక మళ్ళీ తర్వాత అలాంటి స్వభావాలతో పుడతాడు మళ్ళీ అలాగే ఉంటాడు మళ్ళీ మరణిస్తాడు ఆఖరికి జగత్తంతా ప్రళయంలో లేనమైనప్పుడు అవ్యక్త స్థితిలో కూడా బీజప్రాయంగా అలాగే ఉంటాడు మళ్ళీ పుట్టుకొస్తాడు అది చెప్పడం ప్రళయాంతా ఉపాసిత్తాహ ఆ చింత చింత ఇంత చేస్తుందండి లోక చింత అంత ప్రమాదం అందుకే చితా చింత రెండిట్లో సున్నావే భేదం కానీ చితా కంటే చింత ప్రమాదం అన్నాడు చితా జగతి నిర్జీవం చింతా జగతి జీవితం అన్నాడు చితి చచ్చిన వాడిని తగలబెడుతుంది చింత బ్రతుకున్న వాడిని తగలబెడుతుంది అన్నది దాని వాళ్ళు కృషించిపోతారండి లేకపోతే ఇప్పుడు పెద్ద పెద్ద సంపన్నుల గృహాల్లో చూడండి డిప్రెషన్స్ ఫ్రస్ట్రేషన్స్ ఫలానా ఫలానా ఫలానా సిండ్రోమ్ రకరకాలు లేదా చివరికి డిజార్డర్ ఇదేదో తెలియదు చిత్ర ప్రవర్తనలు వింత ప్రవర్తనలు ఏదో తెలియని వేదన అన్నీ ఉంటాయి మళ్ళీ అదే బాధ ఏది లేకపోతే అది సంపాదించడం కోసం ఎంగేజ్ అయి ఉంటాడు బుర్ర ఇప్పుడు అన్నీ ఉన్నాయిగా ఇంక పనికి మళ్ళిన చింత ఏదో ఒకటి చింత దానికోసం పరిగెత్తడం అది దొరకలేదని బాధ ఇలా చింతకు అంతు లేకుండా పోతూ ఉంటుంది మొత్తం మానసిక రుగ్మతలన్నీ ఇక్కడ చెప్పబడుతున్నాయి దానివల్ల ఏమవుతుంది అంటే కామోపభోగ పరమాహ ఏతావతి నిశ్చితాహ వాళ్ళకి నిశ్చయ అభిప్రాయం ఏంటంటే ఎందుకు బతుకుతున్నావురా అంటే కామోపభోగ పరమాహ ఏతావత్ ఇది నిశ్చిత కేవలం విషయాల్ని అనుభవించడమే ప్రధానము మరొకటి లేదు అనేది వాళ్ళ సిద్ధాంతం అందుకే ఎప్పుడు చింత విషయాలకు అంతే ఉంది విషయాలు అనుభవించడమే పరమార్థం అనుకుంటే ఈ విషయం వచ్చే మరొక విషయం ఉంది ఇంకా ఇంకా ఇంకా ఇంకా వీటిలో ఆ చింత అలాగే తిప్పుతూ ఉంటుంది పైగా ఒకట రెండా ఆశాపాస శతైర్బద్ధాహ వందలాది ఆశాపాసాలు వాళ్ళని మెడకు కట్టుకుంటాడు ఆశాపాస శతైర్బద్ధాహ దానితో కామక్రోధ పరాయణ నిరంతరం కామం క్రోధం వాటి పరాయణ పరాయణ అన్నమాట మనం అనేక మనం అర్థం చెప్పుకున్నాం ఇక్కడ అదే పరమార్థం అనుకుని దానికి లోనైపోయి తన్మయులైపోతారు కామక్రోధ అవుతారు ఈహంతే కామభోగార్థం అన్యాయన అర్థ సంచయా ఇప్పుడున్నటువంటి బడా బడా అవినీత పరుల మొత్తం హిస్టరీ కృష్ణపరమాత్మ చూపించారండి వాళ్ళందరికీ కలిపి ఒకటే ఒకటే పేరు పెట్టుకొని ఆయన అసురగణం మరొకటి కాదు ఇక్కడ ఏం వాళ్ళ నాన్న వాళ్ళ తాతలు దోచుకున్నది చాలదు వీడొచ్చి ఏం చేసింది వాడిది వీడిది మొత్తం దోచిపెట్టేసి పాలించే దాన్ని పాలు చేసేసి మరీ వాళ్ళకు తినేస్తూ ఉన్నటువంటి దుస్థితులు మనం చూస్తున్నాం వాళ్ళందరూ అసురగణం అంటున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ అందుకే అన్యాయైన అర్థసంచయా వాడు అన్యాయంతో అర్థము సంచయం చేశాడు అంటే ధనాలను పోగు చేసుకున్నాడు అన్యాయంతో అలాంటి వాడు కూడా రొమ్ము సమాజంలో తిరుగుతున్నాడు అంటే ఆ సమాజం ఎంత డొల్లదో ఆలోచించండి ఎంత బాధాకరమైన అంశం అర్థ సంచయాన్ అంటే న్యాయ మార్గం అతిక్రమించి ధన సంపాదన చేస్తాడు ఎందుకు కామభోగాధం తన యొక్క భోగములు అనుభవించడం కోసమని ఇలాంటి పనులు చేస్తుంటాడు అయమేవ పరమ పురుషార్థ వాడికి మోక్షం పరమ పురుషార్థం అంటాం మనం ధర్మార్థ కామ మోక్షం వాడు ధర్మ ఎలాగు తీసేసాడు అర్థం కామం ఈ రెండేవాడికి పురుషార్థాలు నాలుగు పురుషార్థాలు లేవువాడికి ధర్మం ఎలాగో ఎప్పుడో ఎక్కిపోయింది మనకి ఇక మిగి రెండే పురుషార్థాలు అర్థం కామం అర్థం దేనికి కామం కోసం కామంతో అర్థం అర్థంతో కామం ఈ రెండే ఇందులో అల్టిమేట్ ఏమిటి కామం అర్థం కామో అర్థం కామో కనుక వీడి వీడి పేరేమిటంటే అయమేవ పరం పురుషార్థ అనుకుంటూ ఉంటాడు అయ్యా దీనితో అర్థసంచయాలు పోగు చేసుకుంటాడు పైగా వాడు ఎప్పుడు ఆలోచన ఎలా ఉంటుందో చూడు ఇదమధ్యం అయబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తి ఇదమపి మే భవిష్యత్ పునర్ధనం ఎప్పుడు వీడు బతుకంత ధనం ధనం ధనం ధనం ఇంకోటి లేదు ఎందుకు కాదు పోగు చేయడం పోగు చేయడం పోగు చేయడం ఆయువు లెక్క కట్టుకోడు ఎంత ఆయువు నేను శుభ్రంగా బ్రతికితే ఒక రోగం నృష్టి వచ్చినా ఖర్చు అయితే అయినా మిగిలేటంత ధనం ముందు వెనక చూడకుండా ధనము ధనము ధన ప్రయోజనంగా బ్రతికే వాళ్ళందరినీ ఇక్కడ పెట్టేడండి లోకంలో కొన్ని శతాబ్దాల నుంచి దేశంలో దేం అలవాటైపోయింది కానీ దేం ప్రయోజనమైన ధనమైతేనే ఆ పని ప్రయోజనకరం లక్షణంలో ఉన్నాం అవునా లేదా దానివల్ల ధనం వస్తుందంటే పని ప్రయోజనం అంతేగానీ ఎందుకురా అలా టైం వేస్ట్ చేస్తావు అంటూ ఉంటారు ఏదో ఒక సద్గ్రంథం చదువుకున్నా ధర్మం చేసిన టైం వేస్ట్ అంటే అర్థం ఏంటంటే వీడు పని చేసిందని డబ్బు రావాలి డబ్బు వచ్చే పని మాత్రమే సార్థకం అనుకునేటువంటి ఒకనొక కాన్సెప్టు అన్ని రంగాల్లోకి ప్రవేశించడం వల్ల మనం దెబ్బతిన్నామండి అన్ని రంగంలోని ధార్మిక రంగంలో కూడా ఇదే వచ్చింది ఇక్కడ బాధాకరమైన అందుకే వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇద మధ్యం లబ్ధం ఇవాళ నాకు ఇది లభించింది హిమం ప్రాప్సే మనోరథం ఇంకా నేను మరికొన్ని కోరికలు తీర్చుకోగలను అలాగే ఇదం ధనం అస్తి ఇవాళ నాకు ఈ ధనముంది పునః అప్పు ఇదం భవిష్యత్తి ఇంకా ఇంకా ఈ ధనం నాకు కలగాలి అంటే ఇవాళ తీర్చుకున్నాను ఇంకా తీర్చుకోవాలి ఇవాళ ఇది నా దగ్గర ఉంది ఇంకా ఉండాలి అంటే నిరంతరం ధనము ధనం ద్వారా భోగము భోగం ద్వారా ధనము ఈ రెండిటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు తప్ప అవి పోగు చేసుకుంటున్నాడు తెలీదు ఇటువంటి వాళ్ళందరూ ఎవరు ఆసురీ గుణం ఏంటో లోక చరిత్ర చెప్పేస్తున్నారు అనుకుంటున్నారు భగవద్గీత చెప్తున్నాం అసౌమయాహత శత్రువు హనిషే చాపరానపి మేమింతవరకు ఇన్ని మడ్డ్రలు చేసాం ఇంకా ఇన్ని చేయబోతున్నాం అనుకుంటారు అన్నడిక్కడే అసౌమయాహత వాడు నా చేత చంపబడ్డాడు ఆ శత్రువు హనిషే చాపరానని మరికొందరిని చెప్పుతాను కొందరు అదుగు ఎందుకంటే పదవో మరొకటో అడ్డం పెట్టుకుని ప్రత్యర్థుల్ని చంపడం వాడు ఇంతమందిని చెప్పాడు నేను ఇంతమంది చెప్పాను అది పెద్ద చరిత్ర దానితో భయపెట్టడం దానికి వాడు గొప్పవాడు అనుకోవడం ఈశ్వరోహం అహంభోగి నే నాయకుణ్ణి తీసు నాయకుడినే అర్థం అదే నేనే నాయకుణ్ణి అందరికీ అందరూ నా అధీనలున్నారు అహం భోగి నేను భోగవంతుడు సిద్ధోహం అంటే అన్ని నాకు సిద్ధించిపోయి నేను సిద్ధ పురుషుణ్ణి అహం బలవాన్ నన్ను మించిన బలవంతుడు నేను సుఖం పొందుతూ ఉన్నాను పైగా మా పుట్ మా మా వంశచరిత్ర సామాన్యం అనుకున్నారా ఆఢ్యోపి జనవాన్ అస్మి కోణ్యోస్తి సదృశోమయా ఆడ్యోపి అంటే చాలా గొప్పవాణ్ణి నేను పై గొప్ప ధనవంతుణ్ణి నేను అభిజనవాన్ అభిజనవాన్ అనేవాడికి భగవత్పాల్ వారు అంటారు మా ఏడు తరాల నుంచి యజ్ఞాలు చేస్తున్నాం పండితులను తెలుసా అనుకోవడం నడిక్కడ అంటే పూర్వచేత్రుడు చెప్పుకొని మేము ఇంత గొప్పవాళ్ళం అంత గొప్పవాళ్ళం వంశం ఇంత అని తన వంశపు పుట్టుకు సంబంధించిన గొప్పతనం చెప్పుకుంటూ విర్రవేయడం అసలు లక్షణం ఆడ్్యోభిజనవానస్మి అంటే తన పరివారాన్ని చూసుకుని మురిసిపోవడం అదేవిధంగా కోన్యోస్తి సదృశోమయ్య నాతో సమానం ఎవడున్నాడు అని మాట్లాడుతూ యక్షే ఆ అహంకారంతోనే నేను యజ్ఞాలు చేశాను యజ్ఞాలు చేస్తాను ఇలాంటి వాళ్ళు యజ్ఞాలు చూడాలండి యజ్ఞం చేశాను అహంకారం పైగా పది మంది దగ్గర వసూలు చేయడం యజ్ఞయాగాలు చేయడం దానితో ఇంకా అహంకరించడం వాళ్ళు చేసే యజ్ఞాలు అలా ఉంటాయి మన నవరాత్రులు గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు యజ్ఞాలేగా అక్కడ చూడండి ఉంటాయి అందులో అహంకారం అధ్యక్ష పదవ కార్యదర్శి పదవ ఎవడు గొప్ప గుడు నిర్వహించేటప్పుడు కూడా చూస్తూ ఉంటామండి ఇక్కడ అందులో ఒక ప్రథమ స్థానం వాడికి తగ్గిపోతే వాడికి ప్రమాదం కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు పైగా నీ గుడిలో నన్ను ఉండనివ్వ ఇన్నాళ్ళు నేను ఇంత దీన్ని డెవలప్ చేశాను నాకు పదవి లేదుగా చూడు నేను గుడి పెడతాను అంటాడు మళ్ళీ ఆ దేవుడికే వాడు గుడి పెడతాడు ఇక్కడ అక్కడ కమిటీ ఇంకా చచ్చిన ఈ గుడికి రాడు అంటే ఆ గుడిలో ఉన్నది వీడి దేవుడు కాడా ఇలాంటి వాళ్ళు ఎందుకు బతుకుతున్నారో వీళ్ళకి అర్థం కాదండి మనకి అన్ని చోట్ల చూడొచ్చు ఇది అన్ని మతాల్లోనూ చూడొచ్చు ఇక్కడ లేకపోతే నిజంగా దైవం భక్తి దైవం కోసం అంత భక్తి అయితే ఇన్ని మైకులు పెట్టి ప్రపంచాన్ని ఇంత ఘోరెత్తించి బాధపడతారండి ఎవడైనా చదువుకునే పిల్లలు ఉంటారు ఏకాగ్రంగా ఎవడు జపం వాడు చేసుకుంటాడు పొద్దున్నయ్యేటప్పటికల్లా వాడి మత కేంద్రం నుంచి వీడి మత కేంద్రం నుంచి హోర్హువున అరుపులు వస్తూ ఉంటాయి వీళ్ళందరూ నిజానికి దైవం కోసం చేయట్లేదు పది మందిని ఏడిపించడం కోసం వీళ్ళందరులు తెలుసుకోండి ఇక్కడ వీళ్ళందరూ యాగాలు పూజలు ప్రార్థనలు అంటారా మీరు వాడు బయలుదేరుతాడు డబ్బా ఆడిస్తూ ఏ చందా ఇవ్వ వినాయక చవితి పూజ చేస్తాం ఇవ్వకపోతే కొడతట ఇలాంటి వాళ్ళు పూజించాలని ఆయన కోరుకుంటాడండి ఇంకక్కడ పనికిమాలని డ్యాన్సులు స్వామిని తెచ్చేటప్పుడు ఒకటి నిమజ్జనానికి ఒకటి అసహ్యకరమైన అశ్లీలమైన గానాలు డాన్సులు చేయడం ఇలాంటి వాళ్ళందరూ యక్షే మేము వినాయక చవితి చేసాం దేవి నవరాత్రులు చేసాం అమ్మవారు అనుగ్రహిస్తారు గణపతికి అనుగ్రహిస్తాడు అది చెప్పిస్తాడు తెలుసుకోండి ఇలాంటి వాడిని ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ అసురులు వీళ్ళు యాగాలు చేస్తారు ఎందుకోసం పై ఇన్ని యాగాలు చేసాము అని చెప్పుకోవడం ఇవన్నీ కూడా నటన కోసం దాస్యామి దానం చేసామంటారు మేము కళలను పోషిస్తున్నాం నటులను సంగీతాలను పోషిస్తున్నాం అని కొంతమంది తయారవుతారు అంటే బృందాలు అందుకే దాస్యా నటాదిభ్య అన్నారు శంకర భగవత్పాల్ వారు అందరిని చూసేవాడు మహానుభావుడు ఇక్కడ కళలను పోషిస్తున్నాం పండితులను పోషిస్తున్నాం అంటూ సభలు పెట్టడం వాళ్ళకి సత్కారాలు చేయడం చెక్కు ఫోటోలు తీసుకోవడం మరుసటిలో చెక్కు బాగు అవ్వడం చూస్తూ ఉంటాం ఇలాంటి కళలను పోషించే బంధువులు చాలామంది మనకు కనబడుతుంటారు బిరుదులు పొంది మరి మహాత్ములు వీళ్ళందరూ ఆశురీ గుణ సంపన్నులు యక్ష దాస్యా మిమోదిష్య ఇత్యజ్ఞాన విమోహిత ఇది వాళ్ళని వాళ్ళని వంచన చేసుకుంటు ఉంటారు లోకాన్ని వంచన చేస్తుంటారు అజ్ఞానంతో మురిసిపోతుంటారు అనేక చిత్త విభ్రాంతా వాళ్ళకు స్థిరత్వం ఉండదు ఎప్పుడు చెదిరిపోతుంటుంది చిత్తం మోహజాల సమావృతా మోహం అనే ఉంటారు ప్రసక్త కామభోగేషు పతంతి నరకే అశుచౌ ఎప్పుడు కామభోగ ప్రసక్తే ఎప్పుడు సబ్జెక్టులు మాట్లాడినా ఈ మధ్య కొత్త కారు కొన్నాను తెలుసా కొత్త బిల్డింగ్ కొట్టినా తెలుసా కొత్త తోట తెలుసా అది ప్రపంచానికి మహోపకారం చేసినట్టు పది మందికి చెప్పుకుంటూ వాడేమో ఆనందిస్తున్నాడేమో అని వీడు భ్రమిస్తూ నిరంతరం ప్రసక్త కామభోగేషు కోరికలు భోగములు ఇదే సబ్జెక్ట్ మెటీరియల్ మరొక మ్యాటర్ లేదు మాట్లాడుకోవడానికి అందుకని నువ్వే నీ తోటలు కొన్నావు నేను తోటలు కొన్నాను ఇదంతా అస్తి నాదంతా అస్తే ఆ ఊరిలో పది ఎకరాలు ఈ ఊరిలో పది ఎకరాలు అన్నీ కూడా వదిలిపోతాడని మీరు తెలియట్లేదు ఇక సబ్జెక్ట్ మ్యాటర్ ఇదే మరొకట్లేదు వాడికి వీడి చెప్పుకోవడం వాడు పది ఎకరాలు అని చెప్పాడు కదా నిన్న మంచి పని చేశాను అప్రిషియేట్ చేశాడు కానీ పదిహేను కొనకపోతే చూడు ఇలా ఉంటాయండి ఇక్కడ ప్రసక్తాహ కామభోగేశు ఎవరు కోపగించుకోవద్దు ప్రత్యక్షంగా వింటున్నవారు పరోక్షంగా వింటున్నవారు నేను భగవంతుడు చెప్పిన చెప్తున్నాను కృష్ణపరమాత్మ చెప్పిన మాటలు ఉన్నది తెలుగులో చెప్తున్నాను అంతే ప్రసక్త కామభోగేషు ఇంతవరకు వాళ్ళ పరిస్థితి చెప్పాడు కదా వాళ్ళ ఫలం వాళ్ళు ఎక్కడికి వాళ్ళ చివరి అడ్రస్ చెప్తున్నాడు పర్మనెంట్ అడ్రస్ మళ్ళీ పతంతి నరకే అశుచౌ వాళ్ళు అశుచి నరకాల్లో పడతారు అన్నాడు ఇక్కడ శుభములేని నరకముల్లో పడతారు పైగా వాళ్ళు పూజలు పురస్కారాలు యజ్ఞాలు చేస్తారు కదండి అంటే వాళ్ళ యజ్ఞాలను లెక్కలోకి తీసుకొని ఉన్నాడు ఎందుకంటే ఆత్మసంభావిత వాళ్ళు గొప్ప యజ్ఞాలు చేసేమని యజ్ఞాలు చేస్తున్నామని అంటారు కానీ వాళ్ళ ఆత్మసంభావితలు వాళ్ళని వాళ్ళు గొప్పవారు అనుకుంటున్నవారు అంతేగా నా సాధుభీహి అన్నాడు భగవత్పాల్ వారి వాడికి వాడి గొప్పవాడిని డిక్లేర్ చేస్తాడు ఒక ఆవిడ పక్కింటికి వెళ్ళింది వెళ్ళినప్పుడు నేమ్ప్లేట్ వాళ్ళు ఆయనది కనబడింది ఇన్ని బిరుదుల తర్వాత ఆయన పేరుంది వెంటనే అడిగిందిట మీ ఆయనకి ఇన్ని బిరిదిలా ఎవరిచ్చారామని ఒకరిస్తే మేము పుచ్చుకుంటామా మేమే పెట్టుకున్నామంతట ఇలా ఉంటారండి కొంతమంది వాళ్ళని వాళ్ళే గొప్పవాళ్ళు అనుకుంటారు ఏం చేస్తాం పైగా నసాది ఒక్క సత్పురుషుడు అని గొప్పవాడు అండి అందుకు వీడికి వీడే అవసరమైతే ఏదైనా మంచి కమిటీని చూసుకుని వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చే అవార్డులు కూడా తెప్పించుకోగలరు ఇలాంటి వాళ్ళందరూ ఆత్మసంభావితాహ స్తబ్ధ తర్వాత మాట స్తబ్ధులు స్తబ్ధులు అంటే గర్వంతో మెదడు మొద్దు బారిన వారు అన్నాడంటే వాడి ఆలోచన కూడా ఆలోచించే శక్తిని వాడు అనిచేశాడు బుద్ధికి ఎందుకంటే ఫిక్స్ అయిపోయాడు అక్కడ నేను చాలా గొప్పవాడిని వాడు స్తబ్దుడు ఎందువల్లంటే భగవత్వాలు వారు అంటారు అప్రణతాత్మాన అన్నారట వినయమనేది లేనివారు అని అర్థం అంట స్తబ్ధులు అంటే వినయం లేని వారు అన కనుక తమను తాము గొప్ప అనుకుంటారు వినయాదులు ఉండవు అటువంటి వారు ధనమానమాన్వితాహనము ఇందాక చెప్పిన దురభిమానము మదంతో విర్రవిగి యజ్ఞాలు చేస్తుంటారు అవిధిపూర్వకం నామయజ్ఞై నామయజ్ఞం అంటే పేరుకు మాత్రమే యజ్ఞం ఫలానా వారు యజ్ఞం చేస్తున్నారు యజ్ఞం అంటే సత్కార్యం కేవలం అగ్నిహోత్రమే కాదండి అన్ని సత్కార్యాలు ఇలాంటి అసులు చేస్తున్నట్టు కనబడతారు దేవతా పూజలు ఈ పూజలు చేస్తున్నట్టు కనబడతారు వాటి కలెక్షన్స్ ప్రజల అజ్ఞానంతో ఆడుకున్న వాళ్ళు లేరండి ఈ మధ్యకాలంలో కొత్త దేవుడు వచ్చాడు ఆయనకు పడినంత డబ్బులు శివుడు విష్ణువు హనుమంతుడు వీడి దగ్గరకుంటూ ఉండవు అని తెలుసుకుని పూజలు కూడా ఈ గుళ్ళకు తాళం వేసి అక్కడికి వెళ్తున్న రోజుల్లో ఉన్న మనం దానితో ఒకడు బయలుదేరతాడు ఒక మంచి ట్రక్ వ్యానో తీసుకుంటాడు దాని కాషాయ రంగు పోస్తాడు వీడు కూర్చుని గుడి కడుతున్నంత అందాలే వండి బయలుదేరతాడు పొలం డబ్బులేస్తారు బిజినెస్ ఇలాంటి వాళ్ళు మనం అందరు చూడట్లేదు వీళ్ళందరినీ ఇక్కడ రాసిస్తాడు భగవాన్ ఇక్కడ వీళ్ళందరూ ఆధ్యాత్మికవేత్తలు మోక్షానికి సిద్ధంగా సీట్ రెడీ చేసుకున్నారు అనుకోవద్దు వాళ్ళ నరకానికి సీట్ సిద్ధమైంది అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ వాళ్ళు ఆత్మసంభావిత స్తబ్దాహ ధనమాన మదాన్వితాహంతే నామయజ్ఞాస్తే దంభేన అవిధిపూర్వకం ఆ మధ్య ఎవరో బయలుదేరారు అశ్వమేధయాగం చేస్తామని అశ్వమేధయాగం కలియుగంలో చెయ్యరాదు దాన్ని చెయ్యాలంటే దానికి ఒక పాలకుడు చేయాలి దాని నియమాలున్నాయి అందుకే కలియుగంలో అశ్వమేధ పన్నాలు పఠనమే తప్ప యాగం చెయ్యరాదని ధర్మశాస్త్రమే చెప్తోంది ఇక్కడ అలాంటిది అసమేదే ఆయగంట వాడు పొలం బయలుదేరతాడు గానేసుకుని దానికొక కర్రగుర్రం వీడు డొనేషన్స్ ఇవ్వడం ఎవడికి పెడితే వాడు ఆ యజ్ఞం చేసేటప్పుడు ఒక ఒక ఆయన అన్నాడు ఫ్యాంటీ షర్ట్ తున్నాను పర్వాలేదండి ఏం పర్వాలేదు భగవంతుడికి ఏం పట్ట వచ్చి అన్నాడు అంటే వాడికి డొనేషన్ ఇచ్చాడు అది ఇంకో ఆవిడొచ్చింది అగ్నిహోత్రం దగ్గర నేను కింద కుర్చోలేను మోకాళ్ళు నొప్పి కుర్చీ వేసుకుంటాను పర్వాలేదా డొనేషన్ ఇచ్చాగా రా అమ్మ అంటే ఇంకోటి ఉందండి మా కుక్కను నొదలేదు అగ్నిహోత్రం దగ్గర కూర్చుంటే పర్వాలేదా పర్వాలేదమ్మా కుక్కలు అంతటా పరమాత్మ అక్కడే అంతటా పరమాత్మ అగ్నిహోత్రం నెయ్యేయడేందుకు తను ఒంటి మీద వేసుకోవచ్చు కదండి ఇక్కడ అంత పరమాత్మ అయితే ఇలాంటి వాళ్ళు తయారవుతారు ప్రతి వాళ్ళు మంత్రోపదేశాలు నాలికల మీద రాసేయడాలు వీళ్ళు పొలము నిలిపోడాలు శాస్త్రం లేదు ఏమీ లేదు ఇలాంటి వాళ్ళు అవిధిపూర్వకం శాస్త్ర విరుద్ధంగా నామయజ్ఞాలు చేస్తారు పైగా దానికి తోడు ఎవడేనంటే మహాకోపం అహంకారం బలం దర్పం కామం క్రోధంచ సంస్థితా ఈ గుణాలన్నీ ఆశ్రయించుకుని మాం ఆత్మపరదేషు ప్రద్విషంతోయకా వాళ్ళు తమలోను ఇతరులలోనూ ఉన్న నన్ను ద్వేషిస్తూ ఉంటారు అన్నాడిక వాళ్ళ లక్షణం ఏంటంటే ఆత్మపరదేహేశు ఆత్మ అంటే స్వదేహే పరదేహేశు వాటిలో తద్బుద్ధి కర్మ సాక్షిభూతం మాం ప్రద్విషంత ప్రతి వాడి కర్మని బుద్ధిని సాక్షిగా గమనిస్తూ నేనున్నాను అని తెలియక ప్రతి వారి హృదయంలో ఆ మాటకు వస్తే వాడు హృదయంలో నేనున్నాను వాడు చేసి పాప చిట్ట అంతా రెడీ చేస్తూ ప్రతి వారి హృదయంలో నేనున్నాను పరుల్లోనూ కూడా అలాంటి నన్ను వాడు ద్వేషిస్తూ ఉంటాడు అంటే ఇతరుల్లో తనలో ఉన్న ఆత్మగా నన్ను గుర్తించడు వాడు అది ఇక్కడ అటువంటి వారు ప్రద్విషంతః అభ్యసూయక పైగా అసూయి చేస్తారయ్యేవాళ్ళు అన్నారు ఇక్కడ అసూయ అంటే అర్థం ఏంటంటే సన్మార్గస్థానం గుణేషు అసహమాన అన్నారు సన్మార్గంలో ఉన్నవారి పట్ల అసహనంగా ఉంటారు అది అసూయికలు అన్నారు ఇక్కడ కొంతమంది మీరు అలాగ కానీ అలవాడు వాడేం మంచి అని వాడి మీద అసూయపడతారు ఇక్కడ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు మొత్తం అది వాళ్ళు నన్ను ద్వేషిస్తారంటే అర్థమేంటి వాడు కృష్ణుడు రాముడిని తిడతారు అని కాదు వాళ్ళు ఆ పేరు పెట్టుకునే దొంగ యజ్ఞాలు చేస్తున్నారు కానీ మఛాసనాతివర్తిత్వం ప్రద్వేష నేను చెప్పిన శాసన రూపమైన శాస్త్రాలను అతిక్రమించడమే నన్ను ద్వేషించడం అన్నాడు భగవానుడు ఇక్కడ శాస్త్రాతిక్రమణమే ఈశ్వర ద్వేషం దీనితో వాళ్ళు ఉంటారు అయితే అటువంటి వారు గతే ఏమిటి చెప్తున్న విను తాం అహం ద్వేషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపాం యజశ్రమ్మ శుభాన్ అసురీష్వ్వేవ యోనిషు అసురీష్వేవ యోనిషు అటువంటి ద్వేషబుద్ధికలవారు అంటే నన్ను ద్వేషించేవారు అనగా నా శాస్త్రాన్ని అతిక్రమించినటువంటి వారు క్రూరులైన వారందరినీ నేను ఆ నరాధములని క్షిపామి విసిరస్తానయ్యా సిక్సర్ కొట్టు విసురుతట్టండి ఎక్కడ విసురుతాను అంటే ఆసురేష్వేవయోనిషు తర్వాత మళ్ళీ వాళ్ళు అసుర జన్మలే పొందుతారు తామసపూరితమైన జన్మలే పొందుతారు అసుర జన్మలు పొందితే ఆ జన్మల్లో కూడా నన్ను తెలుసుకోలేరు చూసారా అసుర ప్రవృత్తి ఎంత ప్రమాదకారో దీనివల్ల తెలుసుకోవాలి మళ్ళీ వచ్చే దసర జన్మలు అంతేగాని పోతే ఇప్పుడు అసర జన్మల్లో ఉన్నానండి కానీయండి అప్పటికైనా అక్కడికైనా వెళ్తాను కదా తర్వాత జన్మలు చూసుకుందాం తర్వాత జన్మలు కూడా నీకు అది చెప్తున్నాడు ఇక్కడ అప్పుడు కూడా బాగుపడవు ఆసుం యో నిమాపన్నా మూఢాహ జన్మని జన్మని మాం అప్రావ కౌన్యా తోయాధమాంగ్తి మళ్ళీ ఆసుర జన్మలు పొందిన మూఢులు జన్మని జన్మని వరుసగా అలాంటి జన్మలు పొందుతూ మామప్రాప్యైవ నన్ను పొందకుండానే తత్యాంతి అధమాంగతి ఇంకా అధమగతికి పోతారు వాళ్ళని విసిరస్తాను మరి వాళ్ళు ఉద్ధరింపబడరు ఇది తెలుసుకో ఇంతవరకు ఆసురీయు గుణ సంపన్నుల ఆచారములు అంటే చెప్పారు వాళ్ళు యజ్ఞయాగాలు కూడా చేస్తారంటే ఇలా చేస్తారు అటువంటి వాళ్ళు మామప్రాప్యేవా నన్ను పొందరు కొందరు సరికదా తతోయాంతి అధమాగతం ఇంకా అధముగతులకు పోతారు ఇది అందుకే ఆసుర గు గుణములు ఉంటే పరమాత్మ ఎంత దూరమైపోతామో చెప్తున్నాము ఎన్ని జన్మల దూరం అయిపోతామో చెప్తున్నాడు ఇక్కడ అందుకే దంభోదర్పో విమానశ్చాని గుణములు ఆ గుణములు కలిగిన వారి ప్రవర్తనలు వాళ్ళ యొక్క జీవన విధానం అవన్నీ ఇక్కడ చెప్పి ఇలాంటి వారు ఆసురీ గుణములతోనే చేసేటువంటి క్రియలకి ఫలితంగా నరకాల్లో పడతారని చెప్తూనే ఆడతర్వాత క్షుద్రమైన ఆసురీ జన్మలు ఎత్తుతారు దానికంటే మళ్ళీ ఆసురి జన్మెత్తారు గనక ఆసురి ప్రవర్తనలే చేస్తారు తద్వారా ఇంకా అధమగతురికే వెళ్తారు నన్ను ఎప్పుడూ పొందలేరు తాం మాం అప్రాప్యైవ కౌన్తేయ తోయాి అధమాంగతిం అని చెప్తూ సర్వస్యా ఆసుర్యా సంపద సంక్షేపం అయ్యముచ్చతే ఇంతవరకు ఇంత చెప్పినవాడు సర్వ అసుర సంపదలని సంక్షేపంచేసి ఇప్పుడు చెప్పబోతున్నాను మూడే మూడు అయినా ఎక్కువనలేవు వీటన్నిటి సారం మూడే మూడు అక్కడ ఆరు చెప్పాను ఇక్కడ వాడు ప్రవర్తన ఇన్ని చెప్పాను పైగా ఈ ప్రవర్తనను విన్నాక ఇటువంటి వాడి వల్ల వాడికి ప్రమాదం లోకానికి ప్రమాదం అని తెలిసిందా లేదా పైగా వాడు ఇందు పొందుతాడు కదా కానీ ఎప్పుడూ ఆసురీ సంపద పెంచుకునే ప్రయత్నం చేయకు ఈ జన్మ వచ్చినప్పుడు ఆసురీ సంపద కనబడితే దైవీ సంపత్తో దాన్ని జయించే ప్రయత్నం చేయు దాని కోసం సత్శాస్త్రాన్ని సద్గురువులను ఆశ్రయించు అని ఇతరులకు బోధిస్తున్న అర్జునుడికి కాదు ఇక్కడ మొత్తం అసర సంపదల సారం మూడేనాయినా ఆ మూడే నరకానికి ద్వారము తెలుసుకో ఇక్కడ అని చెప్పబోతున్నాడు భగవానుడు ఇప్పటి వరకు చెప్పినది ఒక సెట్ దైవీ గుణములు ఆసరీ గుణములు ఆసురీ గుణములు ప్రవర్తనలు అటువంటి ఆసురీ గుణ సంపన్నులకు తర్వాత కలగబోయే గతులు వీటిని వివరించాడు భగవానుడు ఆ తర్వాత వీటిని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఒకవేళ ఆసుయ గుణములు ఉన్నాయి ఏదో పూర్వ సుకృతం వల్ల ఇప్పుడు ఒక్కసారి ఈ జన్మలో ఏదైనా ఆసుయ గుణాల నుంచి బయటపడాలి పరమాత్మను పొందాలి అంటే ఏం చేయాలి ఎలా బయటపడగలం దానికి కూడా భగవాను చెప్తున్నానండి గురుగును భయపెట్టి సమస్య చూపించడం మాత్రమే కాదు పరిష్కారం చెప్పాలి గురువైన వాడు అదే సమయంలో ఇటువంటి ఆసురీ గుణాలు ఎక్కువైపోతే వ్యక్తికి సమాజానికి ప్రమాదం గనక స్వామి నాలో ఈ గుణాలు లేకుండా సమాజంలో ఈ ఆసురీ గుణాలు లేకుండా ఆసురీ గుణములు పాలనా స్థానంలో లేకుండా స్వామి నా దేశాన్ని రక్షించు నా సమాజాన్ని రక్షించు నన్ను రక్షించు అని కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తూ ఈనాటి ప్రవచనానికి స్వస్తి చెప్తూ ఒక చిన్న మంచి పని చేద్దాం ఈరోజున కొన్ని ఏళ్ల క్రితం సుమారు పదేళ్ల క్రితం ఇప్పుడు ఇక్కడ ఒక పుస్తకం ఆవిష్కరి ఆ పుస్తకం ఎంతో చక్కగా వ్యాప్తి చెంది ఇప్పుడు ఐదవ ముద్రణకు వచ్చిందండి ఇక్కడ దీనికి సద్గురు శివానందమూర్తి గారు ఆచార్య పుల్లెళ్ల శ్రీరామచంద్రు గారు మొదలైన వారు ఈ పుస్తకం చదివి ఇందులో విషయములు చాలా అవసరమైనవి అని వారు వివిధ విధమైన అభిప్రాయాలు ఏర్పరిచారు హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళందరికీ అవసరమైన విషయాలన్నీ చెప్పిన గ్రంథం ఏషధర్మ సనాతన పేరు సంస్కృతం కానీ రచనంతా తెలుగే ఇవి మొత్తం చిన్న చిన్న వ్యాసాలుగా ఉన్నటువంటివి ఇందులో మూడు నాలుగు భాగాలు చెప్పచ్చు మూడు భాగాలు కూడా కాకుండా ఒకటి మన దేవతలు దేవి దేవతలు యొక్క స్వరూపములు వాటి వెనకాలన్న అంతరార్థాలు కొన్ని కొన్ని విషయాలు ఆడు తర్వాత మన పండుగలు పర్వదినాలు కర్తవ్యాలు వాటిలో ఉన్న ప్రత్యేకతలు గొప్పదనాలు అవి కొన్ని ఆడు తర్వాత మన వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి జీవితానికి సంబంధించినటువంటి అనేక విషయాలు వివిధ సమయాల్లో ఎలా స్పందించాలి ధర్మ ఏ సమాధాన ఋషులు చెప్పారు ఈ కాలానికి ఎలా అన్వయిస్తావనేవి కొన్ని విషయాలు చివరికి తాత్వికమైన విషయాలు ఈ నాలుగు భాగాలుగా అనేక రకాల అంశాలను తెలియజేసేటువంటి గ్రంథం హిందూ ధర్మం అంటే ఏమిటనేది తెలియజేయడానికి మనకంటూ ఒక అవగాహన కలిగించడానికి మనకు వచ్చే గ్రంథం వేషధర్మ ఐదవ ముద్రను జరిగి బైండింగ్ కూడా కొత్తగా అయ్యి ఇవాళ ఈ పుస్తకం ఇక్కడికి తీసుకురావడం జరిగింది విశేషం ఏంటంటే ఇది ఇతర భాష తెలుగు తెలిసిన ఇతర భాషల వాళ్ళు చదివి ఇంగ్లీషులో తమిళంలో కన్నడంలో కూడా ఇది అనువాదం అయ్యి అక్కడ కూడా బాగా ప్రాచుర్యాన్ని పొందినటువంటి గ్రంథం ఇది ఇది మన భారతీయ సనాతన ధర్మాన్ని తెలియజేసే గ్రంథం ఇవాళ నూతనమైన ముద్రణొచ్చింది ఈ పంచమ ముద్రనికి ఆర్థిక సహాయం చేసినటువంటి వారు ఇక్కడే ఉన్నారు గుంటూరు నివాస శ్రీ మురికిపూడి లక్ష్మీ సత్యనారాయణ గారి దంపతులు ఈ పుస్తక ప్రచురణకు ముందుకు వచ్చారు ఋషిపీఠం తెస్తుంటే దాని వెనకాల ఇలాగ ధర్మవ్యాప్తి కృషి చేసిన వారికి ఆ ఋషి పీఠాధ్యక్షుడైన అనుగ్రహించుగాక ఒక్కసారి సత్యన గారిని వేదిక వద్దకు వచ్చి కాపీని తీసుకోవలసిందిగా కోరుకుంటున్నారు మంగళం శ్రీ గురుక్షేత్రనక్షోణి విహారిణి రూపాయ గీతాచార్యా మంగళం నమ పార్వతీపతర హర మహాదేవ ఈ పుస్తకాలు ఋషిపీఠం కౌంటర్ వద్ద లభ్యమతే